స్తోత్రం ప్రభావ పరిశుద్ర గొప్ప దేవ తల శక్తి కంపూడ జీవం వల్ల మహా మహాపరిశుద్ర మహాగండ అద్వితీయ దేవ ఆది సంబూధుగా పరిశుద్ర నీకేస్త స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజ్వు లెక్కలు నిలబెట్టుకున్నారైనా ఇక దినం మీరు మాకు అనుగ్రహించిన నీకేస్త గొప్ప దేవా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజయ్ లెక్కలు నిలబెట్టుకున్నారైన దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావ కృపలు మాకు అనుగ్రహించిన శృతించలాగనా దాన్ని బట్టి నీకు వర్ణాల ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే కృతులు స్వత్రం గొప్ప దేవాలదికాల సమయంలో ప్రభావ మీరే మాత్రం మాట్లాడండి మా జీతాలు సరిచేని ప్రభావ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి మీ వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించలాగిన ఆత్మీయ నేతలు నిప్పని ప్రభావ ఓ ప్రభావే వాక్యం విని ప్రభా దాని ప్రకారం మీరు అమలు పరచుకోవాలి ప్రభావ అనేకులు వాటి అనుభవపూర్వకంగా ప్రకటించాల ప్రభావ అలాంటి సేవా జీతాలతో అందరూ వాక్య పరిశీలి అంతట్లో ప్రభా మీటింగ్ అంతట్లో మీరే మహిమ నందమని ఆటంకొస్తున్న ప్రతి చిక్కడ ద్వారా తగ్గిస్తున్నాం ఆటంకాలు తొలగించినట్టు మీ పంటలు తీసుకొని పాట ప్రభువా నీవే మహిమా ని యేసు ప్రభువా నీవే హెయా హుయా మహిమా నిరీక్షణ నిల్లే మహిమా నిరీక్షణ ని భువనీ వే మహిమారీక్షణ యేసు ప్రభువాని వే మహిమారీక్షణ గోపా రక్షణ సీల్వా శక్తి తో నా కుస గీతి గోపా రక్షణ సివా శక్తితో నా కొ గీ మహిమా నిరీక్షణీవే నిశ్చయం గని చూతును మహిమా నిరీక్షణీవే నిశ్చయం నిన్ను చూతును ఏ సు ప్రభుజయ యేసు యేసు ప్రభు భుజయో యేషు ప్రభుజయ హో ప్రభుజయో యేషు ప్రభువాని వే యేసు ప్రభు వే మహిమారీక్షణ నిత్యరక్షణ నిరక్త ముచేనా నిత్యరక్షణ నిరక్త ముచేనా ఎనలేధన నిధనము వేగా నిశయముగణను పుందూ దును ఎనలేధన ముని వేగ నిశ్చయము గణే పుందు దును ప్రభుజయో యేసు ప్రభుజయ హో ప్రభుజయ హో ప్రభుజయో యేసు ప్రభువ ని మహిమారీణ యేసు ప్రభువ ని వే మహిమారీక్షణ ప్రభువా మహిమాతో మరలా వత్తు నన్ను కొని పోవా ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొని పోవా పరలోకమే నా దేశము మహిమలో నటనుందును పరలోకమే నా దేశము మహిమలోన చెటను యేసు ప్రభు సదా యేసు ప్రభు ప్రభుజయో యేషునితో సదా యేసు ప్రభుజయో యేషు ప్రభువా నివే మహిమా నిరీక్షణ సు ప్రభువా మహిమా నిరీక్షణ ని వేయా హల్లే మహిమా నిరీక్షణ ని మహిమాని రేక్షణ అండి ఓకేనా ప్రేమ నమ్మకమైనటువంటి గొప్పతండి పరిశుద్ధ స్తోత్రములు ఉదేకరంలో మొత్తం కానీ కాపాడిన ధబ లో మహాశమల కాలం అనేది భీకరహింస యాతన ఒక ఖచ్చితమైన కాలం అని నేను గమనించలాగ్ ప్రపంచవ్యాప్తంగా మా తండ్రి చెప్పి సత్యాన్ని మేము బయలుదర్చకు మాకు ఆ యొక్క ప్రేరేతన మరి ఆసక్తిని దయచేయమని ఉద్బలం దయచేయమని కనుకరించున్నాను కేవలం పలభరితంగా ఉండటకు నీకు మేము కరంగా ఉండటకు దయచేయమని మనందరిని ఆశీర్వదించు మనం తీసుకుంటున్నాము ఇరవై ఒకటో వచ్చిన మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన యోకారంభం నుండి ఇప్పటి వరకును అతిశ్రమ కలదు ఎప్పుడు కలగబోదు అయితే మత వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన తో మొదలైన మహాశమల కాలంలో కనిపించే ప్రత్యేక సూచన గురించి వేస్తూ మాట్లాడుతున్నారు నిజాంతరము దగ్గర పడిందని తెలిపే సూచనలు ఇవి మత్స్సు వార్త ఇరవై అధ్యాయం పదిహేను నుండి ఇరవై వరకు చూసినట్లయితే మహాశమల అనంతరము తీసుకు ఈ భూమికి తిరిగి వచ్చే సంభవాన్ని సంకేతాలను మనము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు అదే రీతిగా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై అదే రీతిగా ప్రకటన ఇరవై నాలుగవ మనం గమనించగలము ఇక్కడ ముఖ్య సూచిక నాశనకరమైన ఏయో వస్తువు ఇది మహాశముల కాలంలో జీవించే ఉన్న విశ్వాసులను విధాంతంతో ఈ భూమికి క్రీస్తు రాకడా అతి త్వరలోనే ఉన్నదని తెలిపే స్పష్టమైన విషయాన్ని మనము ఒక సంఘటనగా వివరించగలం ఈ దృశ్యమానమైన సంభవ సూచన ముఖ్యంగా ఆ దినాలలో ఎర్సలెములు ఈదుల ఆలయాన్ని క్రీస్తు విరోధి బయలుపడిపోజేస్తాడు అన్నదే దాని యొక్క సారాంశం మనము దీన్ని ధాన్యల గంధము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో కూడా గమనించగలం క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి లేక పాప పురుషుడు దేవాలయంలో తన ప్రతిమను మెలుస్తాడు తనను దేవునిగా ప్రకటించుకుంటాడు రెండవ దశలోని రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనంలో గమనించగలం ఈ కీలక సంభవం గురించినటువంటి ప్రాముఖ్య విషయం ఏమిటంటే నాశనకరమైన ఏ ఏ వస్తువు కాలానికి చివరి దశ మొదలైందనే దాని గుర్తు క్రీష్ భూమికి తిరిగి వస్తాడు ఈ యొక్క యుద్ధంలో భక్తి శిక్షిస్తాడనే విషయాన్ని మనం విశ్లేషించాలి ఈ సంఘటన కాలాన్ని గుర్తుపట్టడం ద్వారా నాశనకరమైన ఏ ఏ వస్తువు స్థలమందు నిలుపుతా మీరు చూడగానే మహాశ్రమల కాలపు విశ్వాసులు దాదాపు ఖచ్చితంగా మహాశ్రమల కాలము ఎప్పుడు అంతం అవుతుంది అనే విషయాన్ని భూమిని పరిపాలించడానికి తీర్చి ఎప్పుడు వస్తాడు అనే సంఘటన తెలుస్తూ వెళుతాను ఈ సంభవానికి అంతాలకి మధ్య వ్యవధిని లేఖనాలు నాలుగు చోట్ల నిలకరిస్తున్నట్టుగా చూస్తున్నాము అది మూడున్నర సంవత్సరాలు లేక పన్నెండు వందల గ్రంథంలో క్లుప్తంగా వివరించబడింది తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఏడు వరకు మహాశమల కాలపు విశ్వాసులు తీర్చు రాక ఆద్రతగా ఎదురు చూస్తుంటారు కనుక తీర్చు వచ్చేసాడు అనే పుకార్లు అబద్ధము మనసుల్లో తీసుకుంటారు మహాశమల కాలం తర్వాత మనిష కుమారిని రాక అందరు కనిపించేదిగా ప్రపంచవ్యాప్తంగా తెలిసేదిగా ఉంటుంది ఈ మహాశ్రమల కాలంలో అసలు అంతకు ముందు నుంచి కూడా కనిపించే మరొక సూచన అబద్ధ ప్రవక్తలు వీరి సాతాను పరిచారకలుగా గొప్ప సూచన క్రియలను మహత్ కార్యములను మనం మతలో గమనించినట్లయితే ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వారు ఆ రీతిగా జరిపిస్తారని అది విశ్వాసులంతా ఇలాంటి క్రైస్తవ ప్రవక్తలమని బోధ కులమని పోలీసుల కులమని చెప్పుకునే విషయము ప్రత్యేకించి జాగ్రత్తగా మనం ఉండాలి మీరు అద్భుతాలు స్వస్థత సూచన ఆశ్చర్య చేస్తారు తమ పరిచర్యలో గొప్ప విషయాలు సాధిస్తారు అదే సమయంలో దేవుని వాక్కు సత్యాన్ని వక్రీకరిస్తారు లేదా తిరస్కరిస్తారు ఒక విరోధి శివం అది నాయకునికి ఉపదేశకునికి శక్తినిచ్చే ఆత్మ ఏలాంటిదో అస్తమానము పరీక్షిస్తూ ఉండమని లేఖనాలు విశ్వాసులను దేవుడు తన పట్ల ప్రేమను పవిత్ర లేఖన సత్య పట్ల వారి స్వామి భక్తిని పరీక్షించడానికి కొన్నిసార్లు అద్భుతాలను కూడా మోసాన్ని అనుమతిస్తాడు ఈ పరీక్షలు వెళ్ళటం అంత తేలిక కాకపోయినప్పటికీ ఎందుకంటే మతేశ్వారత ఇరవై నాలుగు ఇరవై నాలుగులో దేశ చెప్పినట్లు అంత దినాల్లో మతపరమైన మోసము ఎంతగా వ్యాప్తిస్తుందంటే ఎన్నికైన వారు సహితము అంటే అంకిత భావం క్రైస్తవులు సహితము సత్యానికి అసత్యానికి తేడా గ్రహించటము కష్టమైపోతుంది చివరగా లోక ప్రజలందరికీ మహాశ్రమల కాలము అనేది భీతర అహింస ఒక ఖచ్చితమైన కాలము అది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది మానవ చరిత్రల్లో అంత పీడన దురవస్థ ఉన్న కాలము అంతకు ముందెన్నడూ కూడా లేదు అది వీధులకు బీకరాయించా కాలం పాప ఆ కాలంలో తెలరేగుతాడు కీర్తి విరోధియుగము వేసు ప్రభు సంఘ విశ్వాసులు రానున్న మహాశ్రమలు తప్పించుకుంటారని వాగ్దానము పొందారు ఆ కాలములో మనం గమనించినట్లయితే అది ఈ కాలంలో ఏసుపై నమ్మకం ఉంచి రక్షణ పొందిన వేదులు విదేతరులు కూడా ఉంటారు దేవుని పట్ల నమ్మకంగా ఉండే అది విటిష్టమైన ఇబ్బంది కాలం క్రూరమైన హింసాకాలము తక్తిహ్నలపై దేవుడు తన ఉగ్రతను తీర్పును పంపే కాలం ఆ దినాల్లో తక్కువ చేయబడతాయన్న ఏసుమాటలను మూడున్నర సంవత్సరాలను తగ్గించడం జరుగుతుందని చెప్పినట్లుగా అర్థం చేసుకోకూడదు ఆ కాలము ఎంత భయంకరమైనదంటే అది కొంతకాలానికే పరిమితం కాకపోతే అసలు మానవ జాతికి అంతరించుకుంటుంది చేస్తు మహిమతో తన వధువుతో కలిసి వచ్చినప్పుడు మహాశమల కాలము అయిపోతుంది ఆయన విశ్వాసుల శేషానికి విడుదల దుష్టులకు తీర్పు వినాశనము చేస్తున్నట్లుగా మనం అంతర్తిమాత ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు చూడగలము లేక్ ఆఫ్ వార్త పంతొమ్మిది పదకొండు నుండి ఇరవై ఏడు మరి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఒకటి వరకును కాలము అనంతరము ఏసు రాకడా తరలోకము నుండి అనుకోని గదిలో రావటము కాదు అక్కడ ఏసు రాకడా విశ్వాసు యొక్క మహా మహాశ్రమల కాలం అనంతరము ఏడేళ్ళు శ్రమల కాలం అంతటిని పూలంకషంగా వర్ణించే వాక్యము మరి చక్కని గ్రంథంలో మనకు ఆరో అధ్యాయము పద్దెనిమిదో ఉత్సవంలో మనం చూడగలము ఈ రీతిగా మా సమస్త మానవాళి పట్ల రామై ఉన్నటువంటి యొక్క మహాశ్రమల అదే లోకారంభం నుండి ఇప్పటి వరకును అత్యధికంగా కలగలేదని ఇప్పుడు ఇక ఇప్పుడు ఎప్పుడును కలగబోదు అనేది ఈ యొక్క నింది సత్యాన్ని మనం ఉదయకాలంలో గమనించిన వారమై మనం ఏ రీతిగా మరి వాక్యానికి విదేలు వాక్యం పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసతను సత్య వాక్యాన్ని మనము అనుభవించుకుంటూ మరి ఇతరులకు దేవుని యొక్క ప్రత్యేక్రియలను కార్యములను ఏరికగా జరిగిస్తాడు అని మన పరిచర్లో మనము ఉప ఉపదేశపులంగా ఉంటూ తల్లి యొక్క ఆ కాపుదలకు లేక ఆయన ఆయన పట్ల మన విశ్వాసాన్ని మనం కనపరిచే వారంగా ఉంటూ దేవుని మెంబర్చే వారంగా ఉండాలని ఆ కొంత సంపత్ బ్రదర్ షేర్ చేసిన విధానంగా ఆ మనం ఉంటుంది ఖచ్చితంగా శ్రమల కాలం అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తప్పక ఈ కాలంలో ఏం జరగబోతుంది అనేది నేను లాస్ట్ టైం కూడా చూపించిన ట్రంప్ జనవరి ట్వంటీ కి ఏదన్నా కావచ్చు అద్భుతం అని ఆయన తిరిగి రావచ్చు డొనాల్డ్ ట్రంప్ కేసు ప్రతి గవ ప్రతి కోర్టు రిజెక్ట్ చేస్తా ఉంది నిజంగా అన్యాయం జరిగిందనే రుజువు పరుస్తున్నా కూడా కోర్టు రిజెక్ట్ చేస్తా ఉంది కాబట్టి ఈ దుష్టశక్తులన్నీ మొత్తం ఆ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాయన్న విషయాన్ని నేను పోయిన వారం జ్ఞాపకం చేస్తా ఉన్నాను కాబట్టి కానీ చర్చి తనని తృంగీకరించినందు దేవుడు వారికి తగినట్లు లీడర్ని ఇస్తున్నాడు కానీ ఇప్పటికైనా చర్చ రియలైజ్ అయ్యి తగిన ప్రార్థన చేస్తే దేవా నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారంగా ఎన్నుకున్నానప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిందంటే కొంతకాలము శ్రమలు పోస్ట్ అయితే లేకుంటే ట్వంటీ శ్రమలు స్టార్ట్ అయిపోతాయి అది మనకి ప్రభు ఎప్పుడో చూపిస్తుంది ఎందుకంటే ఆ దేశంలో ఏం జరిగినా ప్రపంచం కంత ఎఫెక్ట్ అవుతుంది అది విధానం కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వస్తే కూడా ఏం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇస్రాయెల్ ప్రజలు మందిరాన్ని కడతారు మందిరాన్ని కట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇందాక సంపద్ చెప్పిన వాక్యం ప్రకారంగా ఆ మందిరము ఆ దేవునికి విరుద్ధమైన మందిరం ఎందుకంటే రెండు మూడు వారాల క్రితం నుంచి కూడా నేను ఈ విషయం చూపిస్తున్నాను కొంత చిన్నగా ప్రార్థన చేసుకుని మరోసారి దాన్ని మనం ధ్యానిస్తాం పరశుద్ధు వాగు మీకు వదనాలనైనా ఈ దినం మీరు మా తను మాట్లాడినారు నైనా మేము ఉంటుంది మహాశ్రమల కాలంలో అని కానీ ఇంకా ఇంకా కొంతకాలం తర్వాత వస్తుంది అనుకుంటున్నారు క్రైస్తవులు ప్రభావ శ్రమలు మొత్తం ఆరంభమైనవి ప్రపంచం దాని ఆ ఉంది మీ ఉగ్రత మా మధ్యలో మీరు ఉంచినారు ప్రభా ప్రపంచమంతట అది తండ్రి కాలు కోనసాగుతూనే ఉంది ప్రభా కోట్ల కోట్లకులు అది ప్రజలు చనిపోతా ఉన్నారు అయినా అది మీరు మాకు ఎన్నో సమాచార క్రితమే దానికి నేన మీరే ఎంతో విశ్వాసత కలిగిన వారనేది అవును ప్రభా ఈ కార్యం కనిపిస్తూ చూపిస్తుంది నేన కాబట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాను కానీ ఇంతకాలం మీరు మమ్మల్ని కాపాడినారు మమ్మల్ని ఒక చిన్న గుంపుగా బలపరుస్తూ స్థిరపరిచినారు అవును అయినా దేని విషయంలో భయపడకూడని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ బలపరిచినందుకు మీకు ఎంతో వందనాల స్థితులు అర్పించుకుంటున్నాం నేను ఈ ఉదయ కాలం ప్రభావ మరోసారి అందరం కలిసి మిమ్మల్ని స్థితించేలాగా మీరు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి మీకు వదనాలు ప్రభావ ఎక్కడా పోలేని స్థితిలో ఉంటుండగా ఇక ఆన్లైన్ వర్క్షాప్ మీరు మమ్మల్ని అందరినీ మీకు ఎంతో వననాలు తండ్రి ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరచే గొప్ప దేవుడు శరీరం ఎంత బలహీనంగా ఉన్నా ఆత్మ సిద్ధంగానే ఉంది కాబట్టి నేను మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి ఆ శరీరాన్ని ఛేదించుకొని ముందుకు పోయే ఆ యొక్క తన భాగ్యాన్ని మీరు మాకు మీకు ఎంతో వంధనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి మరోసారి మా మాట్లాడండి ఓ ప్రభా బలపరచండి అంచెలంచెలుగా మీ విశ్వాసం ఎదగాలని అయినా ముఖ్యంగా ప్రభా సమస్త రోగముల మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు శత్రు బలమంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి మేము ఇంకా ఎవరికి భయపడం దేనికి భయపడం అవును ప్రభా ఈ లోకపు శక్తులకు మేము భయపడనే భయపడమే ధైర్యంగా మేము ముందుకు పోతాం కాంప్రమైజ్ కాకుండా మమ్మల్ని నడిపించండి మేము మహిమను మీరే మహిమనుందని మీ రక్షణ ప్రణాళికలో అంత వరకు సహించిలాగిన సేపడమని ఏ సుక్రిస్తున్నామ ప్రార్థిస్తున్నాం తండ్రి మనము ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ తిమూర్తికి రాసిన పత్రికలోని ఒక వాక్యాన్ని నేను చూపిస్తా ఉన్నాను దాన్ని ఈరోజు ముగిస్తాను ముఖ్యంగా ఆయన పుట్టుకకు సంబంధించిన విషయాలు కూడా మనం దీర్ఘంగా ధ్యానించా ఉన్నాం ఎందుకంటే ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేది కూడా మనం సరే ఇంతకుముందు ఆ విధంగా మనం ఎప్పుడు ధ్యానించలే ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే మనం అందరం ఆటోమేటిక్గా చెప్పేస్తాం ఏంటంటే మనుషులను రక్షించడం కొరకు కదా పాపం నుంచి మనుషులకు విడద కల్పించడానికి కొరకు కదా అని రకరకాలుగా మనం చెప్తాం అవన్నీ కరెక్టే కానీ ఆదామా చేసిన పాపం గురించి మనం ధ్యానిస్తున్నాం అక్కడ వాళ్ళు దేన్ని స్వీకరించిండ్రు దేన్ని ఎన్నుకున్నారు ఎటువంటి చెట్టుని ఎన్నుకున్నారు ఎటువంటి చెట్టుని ధృనీకరించినారు అక్కడ రెండు చెట్లు పెట్టిండు దేవుడు జీవ వృక్షాన్ని పెట్టిండు మంచి చెడు అన్ను తెలివినిచ్చు మరణ వృక్షాన్ని కూడా పెట్టిండు అంటే మంచి చెడు అన్న చెట్టు మరణాన్ని నడిపిస్తుంది అనేది వినో బ్రదర్ మంచి ఎట్లా మరణాన్ని నడిపిస్తుంది అందులో మంచి ఉంది చెడు ఉంది కాబట్టి మంచి అంటే సత్యము చెడు అంటే అబద్ధం మంచి అంటే పరిశుద్ధత చెడు అంటే పులుపు అపవిత్రత కాబట్టి చెడిపోయింది అంటాం చెడిపోయింది అంటే చెడిపోయిన ఆహారాన్ని తినారు అది పులిసిపోయి చెడిపోయింది వాసన కొడుతుంది అట్లనే చెడు జీవితము మంచి జీవితాన్ని చెరుగుతుంది అందుకే దుష్ట సాంగత్యము మంచి ప్రవర్తన చెడు చెరుకునని దావిదు రాజు అంటాడు కీర్తనల గ్రంథంలో సామెతల గ్రంథంలో కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడతన చెడుపును కాబట్టి మనకు అవిశ్వాసులతో పొత్తు ఉండద్దు ఈ లోకస్తులతో పొత్తు కుదరద్దు ఎందుకంటే వాళ్ళతో మనం ఏది పంచుకోలేం ప్రేమను మనం పంచుకుంటాము అన్నిటిని భరిస్తాము అన్నింటిని తాళుతాము క్షమిస్తాము మనుషులని ప్రభుత్వం నడిపించడానికి వరకు సత్సంబంధాలు కలిగి ఉంటాము కానీ వారి ఆచారాలలో మనం పాల్పొందొద్దు ఆ విషయం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మంచి చెడు అను తెలివి నీ ఇచ్చు కాబట్టి మూడు విధాలు మనం అర్థం చేసుకోవాలి మంచి చెడు తెలివి ఆ మూడు ఇమిడి ఉన్న ఆ చెట్టుని దాని ఫలం వాళ్ళు తిన్నారు కాబట్టి ఆ నుంచి రోజు వరకు ఆ చెట్టు ఫలము దాని ప్రభావం మన శరీరంలో ఉన్నది శరీర నియమములు వాటిని మనము వాటి మీద మనం విజయం పొందలేము ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే మనము సంపూర్ణంగా విజయం పొందుతాం నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఈ శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి ఎందుకంటే ఆ చెట్టు ప్రభావం ఉంది ఇంకా మన శరీరంలో అందుకని యేసు ప్రభు అయిన ఆ యొక్క జీవవృక్షము ఆ ఏదైనా తోటలో ఉన్నడైనా జీవవృక్షం రూపకంగా ఆ జీవ వృక్షము మానవ శరీరంగా ఈ లోకానికి రావడము ఆ మంచి చెడు అంటే సత్యము అబద్ధం కలిసి ఉంటాయి అన్నట్టు మనిషి జీవితంలో సత్యము అబద్ధము కలిసి ఉన్న లోకాతీతమైన తెలివి అది ఆ ప్రభావం నుంచి మనకి విడుదల కల్పించడం కొరకు ఆయన ఈ లోకంలో జన్మించాల్సి వచ్చిందని నేను చూపించిన పోయిన వారం క్రిస్మస్ టైంలో దాని తర్వాత ఈ యొక్క తెలివి తెలివి మరణానికి నడిపిస్తుంది ఈ విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే తెలివి అంటే ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా ఈ లోకంలో ఎట్లా సంపాదించుకోవాలా ఆ అంత మోసంతో కూడిందని ఉంటుంది అన్నట్టు తెలివి తెలివి అంటే అరే వీడు చాలా హుషారు అంటారు అంటే తెలివి దానికి సంబంధించింది కాబట్టి మనము చాలా హుషారుగా ఉండడానికి వీళ్ళదు సరే పాముల వల్లే వివేకం కలిగి ఉండాలా పౌరాముల వల్లే వించుకలంక కలిగి ఉండాలంటే అది తెలివికి సంబంధించింది గానే కాదు అది జ్ఞానానికి సంబంధించింది కాబట్టి పాముల వల్లే వివేకం కలిగి ఉండాలంటే అర్థం ఏంటంటే ఎట్లా తప్పించుకోవాలా పాము పాము తప్పించుకుంటది ఉపద్రవాన్ని పసిగట్టి దాని మీద వచ్చే ఉపద్రవాన్ని పసిగట్టే అది ముందే తప్పించుకుంటది అన్నట్టు కాబట్టి దేవుని బిడ్డలు తప్పించుకోవాలా అదే రీతిగా పౌరంలో వలే నిష్కలంకరణ కనాలంటే అంటే మోసం ఎవరిని మోసం చేయద్దు మోసపు విధానాలలో కూడా మనం ఎవరి దగ్గరికి పోవద్దు ఎవరైనా మోసం చేస్తుంటే కూడా నువ్వు పసిగట్టాలా నువ్వు మోసపోకుండా నిన్ను కాపాడుకుంటాడు కదా ఎవరు నువ్వు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునేది అనడా లేదా వేసుకో మత్సవారు తిరునాలు అధ్యయంలో కాటి రోజు మనం మత చుట్టే ఎదురుతా ఉన్నాం ఇర్నాలు అధ్యాయంలో అయితే ఇప్పుడు ఈ ఈ సీజన్ ఇప్పుడు జనవరి ఫస్ట్ వీక్ లో ఇండియాలో స్టార్ట్ చేయబోతున్నారు వ్యాక్సిన్ అవి అసలు టెస్టే కాలేదా వ్యాక్సిన్స్ నాకు రీసెర్చ్ మైండ్ రీసెర్చ్ సబ్జెక్ట్ నాది నేను రీసెర్చ్ చేస్తూ కాబట్టి నాకు తెలుసు ఈ వ్యాక్సిన్స్ ని ఎందుకు నమ్మొద్దని ఈ రీసెర్చ్ సబ్జెక్ట్లో డబుల్ బ్లైండెడ్ ండమైజ్డ్ కంట్రోల్ టెస్ట్స్ అని ఉంటాయి డబుల్ బ్లైండెడ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ టెస్ట్స్ అంటే ఈ పేషెంట్స్ ని కొన్ని వందల మంది పేషెంట్స్ ని వాళ్ళు ఏం చేయాలంటే ఏ పేషెంట్ ఈ మందు తీసుకోవాలా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలా ఏ పేషెంట్కి ఇవ్వద్దు అనేది రెండు గ్రూప్స్ లాగా తయారు చేస్తారు ఈ రీసెర్చ్ చేస్తే అప్పుడు డాక్టర్స్ డాక్టర్స్ అంటే వాళ్ళు ఆ సైంటిస్ట్లు డాక్టర్లు రీసెర్చ్ అయ్యారు డాక్టర్లు పేషెంట్స్ ని ట్రీట్ చేస్తారు కానీ డాక్టర్లకంటే మించినోళ్ళు వీళ్ళు రీసెర్చర్స్ మెడికల్ రీసెర్చర్స్ వీళ్ళు మందులుగా అనుకొని డాక్టర్లకు చెప్తారు మందు డాక్టర్లు మందులు పేషెంట్స్కి రాస్తారు కాబట్టి డాక్టర్లకి నాలెడ్జ్ ఉండదు దీనికి సంబంధించినవి అయితే ఈ మెడికల్ రీసెర్చ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఈ వ్యాక్సిన్ బాగానే కరెక్ట్గా పనిచేసినా లేదా అని ఎగ్జామిన్ చేయాలంటే డబుల్ బ్లైండెడ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటారు వాటిని రీసెర్చ్ మెథరాలజీ సబ్జెక్ట్లో అవి చెప్తారన్నట్టు స్టూడెంట్స్కి ఇందులో ఏం చేస్తారంటే ఉదాహరణకి ఒక వంద మంది పేషెంట్స్ ఉన్నారనుకో వంద మంది ఉన్నారనుకో మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు పేషెంట్స్కి ఇయర్ పేషెంట్స్కి మంత్ ఇస్తారు వ్యాక్సిన్ మంచోళ్ళకి ఇస్తారు సో అందుకే అక్కడ అనుమానం అన్నట్టు మంచోళ్ళకి వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాలని ఎందుకంటే గతంలో నేను చూపించిన ఈ వ్యాక్సిన్స్ తయారు చేస్తారో ఉన్న వైరస్ని దాని ఎఫెక్ట్ని తగ్గించి అదే మళ్ళీ మన శరీరంలోకి పంపిస్తారు అంటే కోవిడ్ వ్యాక్సిన్ మీ శరంలోకి ఇస్తారంటే మీకు కావాలని కోవిడ్ వైరస్ని నీ బాడీలోకి పంపిస్తున్నారు అది వ్యాక్సిన్ అంటే అంటే అది యాక్టివ్ ఉండే వ్యాక్సిన్ వైరస్ కాదు కానీ కొంచెం ప్యాసివ్ అంటారు అంటే చల్లబడ్డ వ్యా వైరస్ని నీ షరలోకి పంపిస్తారు అంటే మీరు అర్థం చేసుకోవాలా ఏంటంటే వ్యాక్సిన్ అంటేనే వైరస్ అని అర్థం ఉన్న వైరస్నే దాన్ని చల్లబర్చి లేక దాని ఎఫెక్ట్ తగ్గించి సుస్తు చేసి దాన్ని నీ శరంలోకి అంటిస్తారు అన్నట్టు ఎక్కిస్తారన్నట్టు వ్యాక్సిన్ అంటారు ఏ వ్యాక్సిన్ అయినా తయారు చేస్తారు అటువంటి వ్యాక్సిన్ నీ శరంలోకి పోయి యాక్టివేట్ అయింది అనుకో నీ వ్యాక్సిన్ నీకు ఆరోగ్యం నీ అనారోగ్యం రానియకుండా ఆపాల్సింది పోయి అదే అనారోగ్యానికి దారి తీస్తే అదే మనం మాట్లాడుతున్నాము మార్చి నుంచి ఈ వ్యాక్సిన్స్ ఎందుకు దెబ్బతీస్తాయి మనుషులనే మనం అన్నట్టే విజృంభించి పనిచేస్తుంది ఇది కొత్త రకంగా రూపం దాలుస్తుంది ఎందుకంటే మనం చూపించింది దేవుడు ఇంకా కొత్త రకమైన రోగాలు మనం చూడబోతున్నాం అని మనతో మాట్లాడండి దేవుడు మరి కొత్త రకమైన రోగాలు చూడబోతున్నాం కోవిడ్ అయిపోయింది ఇది ఇప్పుడు వచ్చింది కొత్త రకం రోగం ప్రభు అన్నట్లే ఇవి నెరవేరుతున్నాయి మనకి కాబట్టి ప్రభువు మనతో పాటు ఉన్నాడు అనేది ఇది నిదర్శనం మనమే దానికి సాక్షులం ఎందుకంటే మనం విన్నాం ఈ వాక్యాలన్నీ ఆయన మన మధ్యలో ఉగ్రతను పెట్టిండు ఇది ఇంకా పోలేదని చెప్పిండు అందరు అయిపోయింది చల్లబడింది అనుకుంటున్నారు కానీ కొత్త రకంగా దాని అవతారం ఎత్తింది అది ఆ కొత్త రకమైన అవతారము పాత ఇంకా ఖతరనాకు డాక్టర్ చెప్తున్నారు అది వచ్చేసింది హైదరాబాద్ కూడా వచ్చేసింది ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయింది అక్కడే ఉండదు ఇక్కడికి వస్తుంది నేను మేము చూపించినాను ఎన్నిసార్లు ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది అక్కడే ఉండదు అక్కడ నుంచి మన దేశంకి రావాల్సిందే తప్పదు ప్రతి స్థలంలో నీ పక్కన కూడా రావాల్సిందే కానీ మనకు తెలుసు సామేత కీర్తన గ్రంథం తొంభై అధ్యాయంలో మనం చూసినాం నీ కుడి పక్కన వెయ్యి మంది టపాటప్ప కూలినా నీ ఎడం పక్కన పదివేల మంది కూలినా నీ దగ్గరకు అపాయం రాదు నీ దగ్గరకు వైరస్ రాదు ఎందుకు రాదా తెలుసా నువ్వు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నావు ఆయన రక్తంలో కడగబడ్డావు ఆయన రక్తం క్రింద నువ్వు ఉన్నావు ప్రతిరోజు సిలవ చాటున నువ్వు ఉంటున్నావు ఆయన సిలువ చెంతకు వచ్చి ను ప్రార్థన చేస్తున్నావు మూడు పూటల నాలుగు పూటలు చేస్తున్నావు ఎవ్రీడే నువ్వు గంటలు గంటలు ప్రార్థనలో ఉంటున్నావు కాబట్టి అది నిన్ను ముట్టదు ఏ రోజైతే నువ్వు ప్రార్థనలు ఆపిస్తావో నిన్ను ఎవరు కూడా ఆపలేరు నిన్నెవరు కూడా కాపాడలేరు అందుకే మనకి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభు చెప్పిండు ఈ వైరస్ నుంచి నిన్ను నువ్వు నీకు ప్రార్థన తప్ప వేరే ఆయుధం లేదు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ వైరస్ ని పరిసరాలకు వచ్చినప్పుడు నీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అది గమనిస్తుంది అది అదొక డీమన్ కాబట్టి నేను చెప్పిన అదొక దుష్ట శక్తి ఈ వైరస్ ఒక దుష్ట దేవుని ఆమోదం పొందుకొని వచ్చింది లోకం మీదకి అన్నప్పుడు వాడు పంపించండి అంతే నేను పోతా అంటే పో అన్నాడు కాబట్టి ఇది ప్రపంచంలో ఇప్పుడు విలేతాండం ఆడుతుంది ఇంకా ఇప్పుడు వన్ నేను లాస్ట్ టైం చెప్పిన లాస్ట్ టూ వీక్స్ క్రితం చెప్పిన వన్ మిలియన్స్ చనిపోయినరు ఈరోజు చూస్తే మార్నింగ్ వన్ పాయింట్ ఎయిట్ అంటే 20,000 థౌజండ్ ఎక్స్ట్రా చనిపోటీ విపరీతంగా మరణకాండ నడుస్తా ఉంది అంత నిమ్మలంగా ఉంది అనుకుంటున్నాడు కానీ ఇది ఒక్కసారి మళ్ళా న్యూ అవతారంలో ప్రపంచన్నంతా చుట్టుమురుతుంది ఈ వైరస్ కాబట్టి ఇప్పుడు నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే స్పెషల్గా మనమేమి కొత్త సంవత్సరం అని మాట్లాడతలేం కానీ ప్రకృతి సహజంగా అయితే ఇది కొత్త సంవత్సరమే ఆత్మీయంగా మటుకు క్రొత్త పాత అనేది ఏమి లేదు సంవత్సరాలు క్రొత్తగా ఉండవు కానీ ఏండ్లు గడిచిపోతా ఉంటాయి గ్రంథంలో నేను మీకు ఒకసారి చాలా కాలం కిందట చూపించిన అయ్యో దినములు గడిచిపోతున్నాయి అని అందరు భయపడుతున్నారు కానీ దేవుడు అంటుండ అక్కడ యశా గ్రంథంలో దినంలు గడిచిపోతున్నాయని ఏడవకండి భయపడకండి వచ్చే దినంల గురించి భయపడమంటున్నాడు ఎందుకన్నాడు అంటే ఇంకా భయంకరమైన రోగాలు రాబోతున్నాయి ఎందుకంటే ఆయన భరించలేకపోతుండ్రు ఈ యొక్క లోకపు విధానాన్ని సదమ్మ గుమ్మర కాలం ఎట్లా ఉండేనో ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంది రు హైదరాబాద్ లోనే ఒక లక్ష మంది ఉన్నారు అటువంటి మనుషులు వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ ప్లాన్స్ ఎంతో ఇవ్వడం తెలుస్తుంది నువ్వు నువ్వు ప్రార్థన నువ్వు వాళ్ళ మీటింగ్స్ లకి నీ ఆత్మ వాళ్ళ మీటింగ్స్ అక్కడ కూర్చొని చూస్తేనే గానీ వింటేనే గాని వాళ్ళు ఏం ప్లాన్స్ చేస్తున్నారు ఈ లోకాన్ని ఎట్లా కంట్రోల్ తీసుకోవాలనుకుంటున్నారో మీకు ఎప్పటికీ తెలియదు మీరు యథావిధిగా ఏదో మెకానికల్ క్రిస్టియన్స్ లాగానే ఉండిపోతారు లైఫ్ లాంగ్ మనం అటు ఉండడానికి దేవుడు ఎహెచ్కేల్ ని ఎక్కడో ఉన్న హెచ్కేల్ ని తీసుకొని ఆ మందిరం దగ్గర పోయి దాని గోడ కన్నం వేసి ఆ కన్నంలోకి వెళ్ళి మందిరం లోపల ఇస్రాయల్ పెద్దలు అందరూ విగ్రహార దిక్కులు అయిపోయినారు ఏదది మొదటి మందిరం కాలంలో సొలుమూన్ కట్టిన మందిరంలో దేవునికి బల్లులు అర్పించాల్సింది భయ్ దయ్యాలకి బల్లు అర్పించారు వాళ్ళు మోషే గుడారాం దగ్గర కూడా అదే చేస్తారు కదా వాళ్ళు ఏలి కుమారులేంది దాని తర్వాత సమయల్ కుమారులేనిది ఇంత భయంకరంగా జీవించారు వాళ్ళు అయితే వచ్చిన చేసినట్టు మనం చూసినాం చర్చ్ దగ్గర అంత భయంకరమా ఓల్డ్ టెస్టిమెంట్ అయింది అదే రీతిగా మనం చూసినాము హిజ్రా కాలము దాని జెరూబాబెల్ కాలం జెరూబాబెల్ కట్టలేకపోయింది మందిరాన్ని పునాదేశిండి కానీ అది కట్టలేరు మనుషులు ఎందుకంటే దేవుడు ఆ దావిదు కోరికని లేక సొలమోను ఆసక్తిని తీర్చింది అంతేగాని అక్కడ నేను నా ఆదరణ పొందలేను అన్నాడు ఎందుకంటే అక్కడ మీరు అనిలని రానియర్ నాకు తెలుసు అనిలని తృణీకరించే వాళ్ళు మొదటి ఇప్పుడు మనము దాన్ని అర్థం చేసుకుంటున్నాం మొదటి మందిరంలో అనిలని రానిలేదు రెండవ మందిరము ఆ యొక్క జరుబాబేలు ఆరంభించిడ్డు కాలానికి ముగించింది ఆ మందిరం దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు పట్టింది ఆ మందిరం కట్టడానికి జెరూ బాబేలు విడిచిపెట్టినాక నలభై సంవత్సరాలకి అది కట్టబడింది ఎజ్రా వచ్చినాక దాని తర్వాత నెహం యా టైంలో మళ్ళీ జెరూ బాబేలు ఇతరులని మందిరంలోనికి రానియలేదాన్ని కట్టడానికి కూడా రావద్దు మీరు కట్టద్దు దాన్ని మీరు బానిస పోలేదు కాబట్టి మీరు ఈ మందిరాన్ని కట్టడానికి వీల్లేదన్నాడు అదే రీతిగా ఎజ్రా కూడా ఏం చేసిడు అనేది ధర్మేసిండు భార్యలని పరిత్యాగా ఇప్పించేసిండు అంటే డివోర్స్మెంట్ ఇప్పించేసిండు ఎజ్రా ఎందుకు ఇచ్చిండు అంటే యజ్రా ధర్మశాస్త్రం చదివిండు కణానీలలో ఎవరిని మీరు వివాహం చేసుకునకూడదు లేక అనిలలో ఎవరిని వివాహం చేసుకున్నకూడదు అన్న ఆ యొక్క ఆ ఆజ్ఞని చదివినప్పుడు ఇస్రాయల్ పెద్దలు అందరు ఏం చేశారు వారి భార్యలను విడిచిపెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ పిల్లలు కూడా ఉన్నారు అక్కడ చిన్న పిల్లలు భార్యలు పిల్లలు అక్కడ కుంభ వర్షం కడుతుంటే ఆ కుంభ వర్షంలో ఈ చెప్తుంటే ఇస్రాయల్ పెద్దలు పెద్దలు ఇజ్రాయల్ బలవంతం చేస్తున్నారు లేదు మనం ఎట్లన్నా ఇది పాటించాల్సిందే అరే నువ్వు పెళ్లి చేసుకోక ముందు పాటించాలి కదా పెళ్లి చేసుకున్నాకెట్లా పాటిస్తావు నీ భార్యకి పరిత్యాగ పత్రిక ఇవ్వద్దు అని మలాకి గ్రంథంలో ఉంది కదా చాలా తేటగా ఉంది ఎజ్రా ఈ మనుషుల కఠిన హృదయాన్ని బట్టి పరిత్యాగం ఇప్పించిండు కొంతమందికి అది అసలు నేను ఊహించినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది మంచి భక్తులు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన భక్తులు అట్లా అనేసి జెరూబ్బాబిల్ అటెండ్ చేసిండు ఎజ్రా అటెండ్ చేసిండు నెహామి కూడా అదే చేసిండు బయట వాళ్ళని లోపల రానియకుండా గొడవలు కట్టేసిండే అంచుడు గొడవలు కట్టాల కట్టే గొడవలు కట్టే నెహామియాలు మనకు అవసరమని ఒక పాట పాడుతూ ఉంటారు అవును కరెక్టే నువ్వు ఎటువంటి గొడవలు కడుతున్నావు ప్రకృతి సహజమైన గొడవలు కడుతున్నావా ఆత్మీయమైన గొడవలు కడుతున్నావా సత్యం అని గొడవ ప్రవక్తలు పోస్తలు వేసిన పునాది మీద కట్టబడ్డ జీవితాల మీద అంటాడు రాసిన పత్రికలు పునాదులేమో ప్రవక్తుల శిష్యులు వేసిండ్రు మల్ మళ్ళీ గోడ మనము ఆ గోడ తిన్నగా కట్టబడ్డ గోడ మనము మన మీద ఆయన శిరస్సులాగా ఉన్నాడనేసి నేను మీకు అది చూపించిన మట్టపు గుండు అన్న అంశంలో ఆ మోస గునం నుంచి చివరికి ఏ రీతిగా తరలింది సరే మనము చాలా కాలము చర్చి ఏ రీతిగా చెడిపోతుంది అనే నేను ఎన్ని ప్రాంతాలలో చూపించగలిగినాను కానీ ఈ రోజు మటుకు చర్చికి ఒక చివరి అవకాశం దేవుడు ఇస్తుండో అనేది నేను ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ విజృంభించి పనిచేస్తుంది కాబట్టి చర్చికి ఒక మంచి అవకాశం ఇచ్చింది ఏంటంటే నీ ఎదుట పాతాల లోకపు దాని దాని ఫౌండేషన్స్ దాని దాని ఎదుట నిలబడలేవు అంటాడు కాబట్టి పాతాల లోకపు శక్తులు చర్చి ముందు నిలబడలేవు అని ఆయన ముందే వాగ్దానం చేసిండు పేతులతో కాబట్టి నీకు అంతగా పవర్ ఇచ్చిండని చెప్తున్నాడు స్పెషల్ అంత ఇంత పవరు ఎవ్వరికి లేదు ఈ సృష్టిలో కేవలం ఒక రక్షణ పొందిన వాడికి తప్ప రక్షణ పొందిన స్త్రీకి తప్ప పురుషులకు తప్ప ఎవరికి కూడా అంత పవర్ ఇవ్వలేదు దేవుడు ఇప్పుడు నువ్వు నేను గ్రహించాల్సింది ఏంటంటే ఇంతగా పవర్ మనకి ఇచ్చిండు ఈ సృష్టిని తన నోటి మాటి ద్వారా బయటికి తీసుకొచ్చిన ఆ యొక్క ఆత్మను నీ హృదయంలో పెట్టిండు దేవుడు ఇప్పుడు నీ హృదయంలో ఎంత పవర్ ఉందో ఊహించుకో న్యూక్లియర్ పవర్ కంటే అంత పవర్ఫుల్ అది దాన్ని నువ్వు ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలనేదే ప్రయాసం ఈ మార్చ్ ఈ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీలో మనకి ప్రభు చూపించింది దాన్ని ఎట్లా నువ్వు ఉత్తేజపరచుకోవాలి యాక్టివేట్ అంటే ఏమంటారు నాకు తెలుగులో తెలియదు కానీ దాని దాన్ని అమలు పరచుకునే స్థితి అంటే సీల్ చేసిన దాన్ని ఓపెన్ చేసుకోవడం నువ్వు ఆ బాంబు న్యూక్లియర్ బాంబుని ఓపెన్ చేసినట్లు సీల్ చేసిన దాన్ని నీ బాధ్యత అది అనే చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు రకరకాల రోగాలు బయటకు వచ్చేసినాయి ఎందుకంటే దేవుడు వాటికి ఆమోదిచ్చేసిండు వాటికి పర్మిషన్ ఇచ్చేసిండు కాబట్టి రకరకాల రోగాలు ఇప్పుడు బయలుదేరుతున్నాయి అవి మనకి ఎప్పుడో చూపించింది దేవుడు మీరు వింత రకమైన రోగాల గురించి వినబోతున్నారని మనకి పేర్లు చూపించలేదు కాని మనుషులు పేర్లు పెడుతున్నారు కానీ వింత రకమైన రోగం ఇది ఇది ఇంతకు ముందు ఎప్పుడు ఉండడాంటే ఉంటే ఇంతకు ముందు ఐగుప్తలో ఉన్నది సేమ్ రోగం ఇది కరోనా వైరస్ అని ఆ రోజు కూడా వాళ్ళ ఊపిరితిత్తులనే పట్టింది వాడి ఊపిరి వెళ్ళిపోయాడు ఈ వైరస్ బట్టంగానే ఊపిరి ఆడక చచ్చి ఎందుకంటే ఈ వైరస్ ఊపిరితిత్తులలో పోయి దాని వాల్స్ ని లేయర్స్ ని అంతా అది అది తినేసినప్పుడు ఏమేది ఎట్లా తినేస్తుంది చెప్తాను ఈ వైరస్ బ్లడ్ సెల్స్ లా పోతుంది బ్లడ్ సెల్ వైరస్ అయిపోతుంది వైరస్ అయినప్పుడు బ్లడ్ బ్లడ్ ఎక్కడ ప్రసరిస్తూ ఉంటుందో అక్కడ దాని ఎఫెక్ట్ చూపిస్తుంటుంది ముఖ్యంగా లంగ్స్ లో పోయి చూపిస్తుంది లంగ్స్ లో పోయినప్పుడు లంగ్ రబ్బర్ లాగా తయారవుతుంది రబ్బర్ లాగా తయారు కావడం వల్ల ఊపిరిడాక చచ్చిపోతున్నారు మనుషులు నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉండే మంచోడు చాలా మంచోడు చాలా మందికి సహాయపడుతూ ఉంటాడు ఆ అబ్బాయి ఫైనాన్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు నిన్న సార్ నేను సచ్చి బతికినాను సార్ అన్నాడు ఏమైంది అంటే లంగ్స్ పోయినాయి సార్ నాకు ఈ వైరస్ తో అన్నాడు ఆల్మోస్ట్ చనిపోతాను అనుకున్నాను కానీ గాడ్స్ గ్రేస్ నేను బయటకు వచ్చేసా అని చెప్తున్నాడు ఆ అబ్బాయి చెప్తున్నాడు నేను ఎవరు నేర్కోలేదు ఎంతో కేర్ఫుల్గా ఉన్నాను అయినా నాకు వచ్చింది అంటున్నాడు కాబట్టి నీ మౌజులు నీ మాస్కులు నువ్వు చేతులు కడుకుంటే సబ్బులు పెట్టి ఏవి అడిగినా ఏ సబ్బు బిల్లతో ఇది పోదు అన్నట్టు కేవలము ఏస్ప్రవ్వే నీకు ఆదరణ ఇది మనము ధైర్యంగా చెప్పగలమా నాన్ క్రిస్టియన్స్కి నేనైతే ఓపెన్ గా చెప్పేసిన ఓపెన్ గా చెప్తాను నేను ఆఫీస్లో కూడా చెప్తాను మా ఆఫీస్లో వాళ్ళకి తెలుసు నేను దేవుని సేవ చేస్తాను అనేసి కాబట్టి ఇంకేంది మొహమాటం సిగ్గుపడది ఇప్పుడు నువ్వు ఇంకా సిగ్గుపడితే ఇటువంటి భయంకరమైన కాలంలో ఇప్పుడు సిగ్గుపడితే ఫినిష్ అని తిరిగి వచ్చినప్పుడు ఇంతకు సిగ్గుపడ్డామంటే కూడా దాన్ని సమర్థిస్తలం నేను కానీ ఇటువంటి టైంలో ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి కాలంలో నువ్వు ఆయన నామం గురించి సిగ్గుపడితే ధైర్యంగా చెప్పకపోతే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన తండ్రి ఎదుట నీ గురించి సిగ్గుపడతారన్నా లేదా వాక్యం కాబట్టి ఇప్పుడు మనం ఒక బాధ్యత తీసుకోవాలనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను బెస్ట్ బాధ్యత ఇది ఎందుకంటే మనది క్రైస్తవ జీవితం ఆత్మీయ జీవితం ఆ మందిరాలలో ప్రభు లేడు నెహమియా కట్టినాక మనం చూసినాము ఎజరాకాలం ఎజ్రా నెహమియా సమకాలీ కులవాలి ఆ రెండవ మందిరంలో దేవుని మహిమ దిగి రాలేదు మోషే కట్టినప్పుడు గుడారాము దేవుని మహిమ దిగొచ్చింది సొలమోను మందిర గుడి ప్రతిష్ట చేసినప్పుడు దేవుని మహిమ దిగొచ్చింది కానీ నెహమియా కాలంలో ఎజరా కాలంలో ఆ మందిరము ప్రతిష్ఠించినప్పుడు మహిమ దిగి రాలేదు అప్పటికే అర్థమైపోయింది నాకు ఇది ఉత్త మనుషుల కల్పన అంతే ఆయన మహిమ అక్కడ ఉండదు అని సిద్ధ పర్సనల్ హెరోదు ఏం చేసిండు ఆ మందిరాన్ని ఏది నిహమ్యవాళ్ళు కట్టిన మందిరాన్ని మరమ్మత్తు చేసిండు దాన్ని హెరోదు లాస్ట్ ఫెలో ఏదో సంతతిలో లాస్ట్ ఫెలో హెరోదు ఆ మందిరాన్ని మంచిగా అలంకరించి యూదుల మెప్పు కొరకు ఆయన దాన్ని అట్లా అలంకరించి ఏం చేసింది తెస మందిరంలో ఒక ఒక అంతఃపురం ఉంటది దాన్ని సిటడల్ అంటారు ఇంగ్లీష్ లో ఆ అంతఃపురంలో నివసించిండీ ఆయన వాడు ఎంత తెలియాల చూడండి దాన్ని కట్టించి మనుషుల మెప్పు కట్టించి వాడు దాని నుంచి లాభం పొందడానికి ఆ సిటడల్ అనే ప్రాంతంలో ఆ మందిరం లోపల ఉన్న ఒక భాగంలో ఒక ఆ దాన్ని ఏమంటారు అది పైకి ఉన్నతంగా కట్టబడి ఉంటది ఆ కట్టబడ్డ ఆ గృహంలో ఆయన నివసించిండ మరణించేంతవరకు ఏదోము సంతతి వాడు పిల్లలు లేకుండా పోయిండు వాడు చనిపోయి ఏ రోజు రాజు ఎందుకంటే దేవుడు ఏషాగు గోత్రం గురించి మనకి చూపిస్తాడు కదా ఏదోము సంతతి దాన్ని ఎవ్వరు కాపాడలేరు ఎందుకంటే అది శాశ్వతంగా శారీరకమైన జీవితం శాశ్వతంగా నశించిపోవాల్సిందే కానీ ఈరోజు ఏ రోజు ఏషాగు సంతతి సంతతి ఆత్మీయంగా మారిపోయింది అందుకే హెబుల్ రాష్ట్ర పత్రికలో పౌలు అధి జ్ఞాపకం చేస్తున్నాం మీలో ఎవడని ఉంటాడేమో చూసుకోండి యేషు భ్రష్టుడు ఎండు టైమ్స్ లో చర్చ్ దీన్ని గ్రహించాలా ఈరోజు దానికి ఒక లాస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిండు ఈ ఆపర్చునిటీ దాటినాక అది మహాశ్రమల గుండ పోకతో తప్పదు నేను ఎన్నిసార్లు అది రుజువు పరిచిన వాక్యంలో ద చర్చ్ విల్ నాట్ వెకేట్ డ్యూరింగ్ ట్రిపులేషన్ అని ఒక వాక్యం అది చక్రవర్తి వాళ్ళ ప్రాంతంలోనే నేను ఒకరోజు ఫిఫ్టీన్ ఇయర్స్ కిందకుంటా బహుశా దగ్గర దగ్గర పబ్లిక్ మీటింగ్ లో ఆ వాక్యం నేను చెప్పిన ద చర్చ్ విల్ నాట్ వెకెట్ డ్యూరింగ్ ట్రిపులేషన్ శ్రమల కాలంలో మహాశ్రమల కాలంలో చర్చ్ ఇక్కడే ఉంటది అని నేను ఇప్పుడు లేదు బ్రదర్ ఇది చర్చ్ శ్రమల కాలం శ్రమలకి ముందే మాయమైపోతుంది అని చాలా మంది ప్రపంచమంతట వాక్యం ప్రకటిస్తున్నారు దానికి సంబంధించిన ఒక్క వాక్యం కూడా లేదు బైబిల్లో ఇంతవరకు నాకు ఎవరు చూపించలేకపోయినారు ప్రకటన అయితే చేస్తున్నారు కానీ ఇంతవరకు ఎవ్వరు ఆ వాక్యం చూపించలేకపోయినారు ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో వాక్యమే కదా లేదు బ్రదర్ ప్రార్థన కాదు వాక్యమే ఎందుకంటే వాక్యమే చెప్తుంది ప్రార్థన చేయమని వాక్యమే చెప్తుంది ఆరాధన చేయమని కానీ నువ్వు వాక్యానికి ప్రార్థన ఇవ్వకుండా ప్రార్థన చేసుకుంటా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు దేనికి ప్రార్థన చేస్తున్నావు కూడా అర్థం కాదు అవన్నీ విఫలం అయిపోతున్నాయి కాబట్టి ఆత్మలోనూ ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాను ఆయన కాబట్టి సత్యాన్ని గ్రహించి మనము ఆరాధిస్తే ఆయన సంతోషిస్తూ ఉంటాడు నిన్ను చూసి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు సంతోషంగా రారే వీడు కరెక్ట్గా అర్థం చేసుకుంటూ నేను ఎప్పుడో చెప్పిన ఈ వాక్యం కానీ వీడు కరెక్ట్గా అర్థం చేసుకుంటూ కాబట్టి వీటికి నేను ఇంకా ఎక్కువ బయలుపరచాలా ఇంకా ఎక్కువ రివీల్ చేయాలా అని ఆయన వాటిని ఒకదాని వెంబడి ఒకదాన్ని వెంబడి మనకు నడిపిస్తూ ఉంటాడు కానీ నువ్వు అనేకమైన పనులతో అలసిపోయి మార్తా జీవిస్తే మటుకు కాని పని నీ బాధ్యత ఏంది ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవాలా ఈరోజు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతిసారి వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఎంతో జాగ్రత్తగా వినాల చెవులు మూసేసుకొని ఇంకా వేరే శబ్దాలు అవసరం లేదు డిస్టర్బెన్సెస్ అవసరం లేదు కాంప్రమైజే కావద్దు సెక్యులర్ లైఫ్ తో జాగ్రత్తగా ఎందుకంటే ఆయన మాట్లాడే టైం అది చర్చ్ మిస్ అయిపోతూ ఉంటుంది ప్రతిసారి జరిగింది అదే గతంలో ఆయన మాట్లాడతాడు శిష్యులు మిస్ అయిపోయినారు ఆయన మాట్లాడతప్పుడు గొప్ప జనం మిస్ అయిపోయినారు ఆయన మాట్లాడతాడు శాస్త్రులు పరిశీలి మిస్ అయిపోయినారు ఇప్పుడు నువ్వు నేను మిస్ కాడానికి వీల్లేదు ఇది ఫైనల్ టైం అన్నట్టు కాబట్టి ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వెలుగు మనం కూడా ఆ రీతిగానే ఈ లోకానికి వెలుగు అన్న విషయం నేను పోయిన వారం భాస్కర్ బ్రదర్ వాళ్ళు ఇంట్లో చెప్తా ఉన్నాను ఆయన మనకి తండ్రిలాగా ఉండి మనం ఆయన ఉన్నాం కాబట్టి మనకి కాకుండా ఇంకా ఎవరికి చెప్పాలి చెప్పాయినా కానీ నువ్వే ఆయన వాయిస్ కి ఏమంటారు ఇంగ్లీష్లో సెన్సిటివ్గా లేవు ఆయన వాయిస్ ఆయన మాట్లాడుతుంటే నువ్వు స్వరాన్ని వినలేని స్థితిలో ఉంటున్నావు ఈరోజు ఎందుకంటే టీవీల ముందు కూర్చున్నప్పుడు న్యూస్ పేపర్ల ముందు కూర్చున్నప్పుడు ఆయన వాయిస్ మాయమైపోతుంది ఎందుకో తెలుసా ఈ మీడియా మీడియా వెహికల్స్ అంట మేనేజ్మెంట్ లాంగ్వేజ్ లో ఈ మీడియా వెహికల్స్ డీమన్ వెహికల్స్ నా దృష్టిలో దుష్టశక్తులు వాడుకుంటున్నాయి వాటిని ఆ డీమన్స్ అండ్ వాడు అబద్ధానికి జనకుడు కాబట్టి ఆ న్యూస్ అంతా అబద్దాలే అందుకు నేను వాటిని అసలు నేను చూడని చూడాను టీవీ ఎక్కడైనా ఎక్కడ పోయినా ఎవరైనా పెడితే కూడా కూర్చుంటాం కాబట్టి నేను మాటకు ఎప్పుడు టీవీ పెట్టుకొని చూడాను టీవీ ఎందుకు ఉందంటే ఏదైనా ఈ కంప్యూటర్ అటాచ్మెంట్ చేసుకుని ఏమన్నా గాసిపుల్ కి సంబంధించిన ఏమన్నా వీడియోస్ ఏమైనా ఉంటుంటే చూసుకుంటుంటాను అప్పుడప్పుడు నేను ఏమన్నా లెక్చర్స్ ఉంటే వింటూ ఉంటాను అందుకొరకు వాడతాను టీవీ కానీ కమర్షియల్స్ ఇవన్నీ నేను చూడండి మోసం అన్నట్టు అబద్ధం ఏది సత్యం ఉండదు అందులో నైంటీ నైన్ పాయింట్ అదంతా మరొకవేళ సత్యం అనుకుంటే నీకు బయలుపరచబడినాకనే టీవీలో వస్తూ ఉంటుంది ఫస్ట్ దేవుడు నీకు చెప్తాడు అది బయటకు వచ్చినాకనే న్యూస్ పేపర్ వచ్చి చెప్తాడు ఇట్లాంటి రోగం వచ్చిందని ఫస్ట్ నువ్వే దాన్ని లోకంలోకి తీసుకొని రావాలి ఎందుకంటే నువ్వు ఒప్పువు కాబట్టి నువ్వే వాళ్ళకి చెప్తే వాళ్ళు కాపాడబడుతూ ఉంటారు కానీ నువ్వు ఆయన వాయిస్ కి ఆ చెవు పెట్టకపోతే లేక సెన్సిటివ్ గా ఉండకపోతే మటుకు ఆయన వాయిస్ ని వినలేవు తర్వాత చీకటి శక్తుల మీద దేవుడు నీకు అధికారం ఇచ్చిండు ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చింది ఈ క్రిస్మస్ పండగగా చెప్తా ఉంటారు ఎందుకు వచ్చిండంటే టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ చీకటి క్రియలను నాశనం చేయడానికి మనుషు కుమారు ఈ లోకాలకి వచ్చిండ ఆ పవర్ని ఇపు నీ చేతిలో పెట్టి నువ్వు డెస్ట్రాయ్ చేయాలా చీకటి శక్తులని వాడి ప్లాన్స్ అన్నిటిని నువ్వు తారుమారు చేయాల కానీ వాడు నిన్ను భయపెడుతున్నాడు అసలు నీకు పవర్ ఇచ్చింది వాని మీద వాడు నీకు అబద్ధం చెప్పి నీకు పవర్ లేదు నాకు ఉంది పవర్ అని చెప్తుండు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించక మోసపడిన వింతకాలం దీన్ని ఒక మర్మం లాగా పెట్టిండు సంఘం అనేది ఒక మర్మం అనం మనం ఆ యూట్యూబ్ వీడియోస్ లో కొంత కాలం కింద చర్చ్ అనేది ఒక మర్మం అనాది కాలం నుంచి పాత నిబంధన కాలంలో ఎవరు తెలియదు అది చర్చ్ అనేది ఒక మర్మం ఆ చర్చ్కి పవర్ ఇచ్చిండు సైతాన్ శక్తులని ఓడగొట్టడానికి ప్రభు ఓడగొట్టచ్చు కానీ ప్రభు సార్వభావుడు అన్నిటికంటే హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన ఆయన సైతాన్ని ఓడగొట్టడానికి ఆయనకి ఏమి ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ఆయననే సృష్టించండి కదా సైతాన్ని కాబట్టి ఆయన ఎందుకు ఒడగొట్టాలా ఆయన ఆయన లెవెల్ ఏంది ఆయన కంటే ఉన్నతుడు కదా అత్యున్నతంగా ఉన్నవాడు కాబట్టి సైతాన్ మీద నీకిచ్చిండు పవర్ నువ్వు దాన్ని ఓడగొట్టాలా వాని ఎనిమీస్ని వాని అనుచరులని అందరినీ నువ్వు ఓడగొట్టాలా సరే ద్వేషించాము ఎవరిని వాని అనుచరులు చాలా మంది మన మధ్యలో ఉంటారు మన సహవాసంలో ఉంటారు మన స్నేహితులు లాగుంటారు మన బంధువుల మిత్రులు ఉంటారు కానీ మనము వాణి మీద విజయం పొందాలంటే వాడి మనుషుల మీద కాదు విజయం పొందాల్సింది వాడి మనుషుల మీద ప్రేమని చూపిస్తే వాడు నలిగిపోతాడు వాడు ఎందుకంటే వాడు ద్వేషాత్మ కథ వాడు సైతాన్ మనం ఎప్పుడైతే ప్రేమను చూపిస్తామో అది చాలా డేంజర్ అన్నట్టు ప్రేమ నువ్వు ప్రేమని చూపిస్తే చీకటి శక్తులు ఎక్కడ అసహ్యం పుడతాయి వాటికి వాటికి ప్రేమ అంటే ఇష్టం ఉండదు వాటికి ఎప్పుడు ద్వేషం ఇష్టం అందుకు దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు కోనంత పత్రిక మనం చూస్తాం అది మొదటి పత్రికలో ప్రేమ ఎంతో శ్రేష్ఠమైంది శాశ్వతమైంది అది మసరపడదు డంభంగా ప్రవర్తించదు అమరుగా నడుచుకునదు అన్నింటిని తలను అన్నింటినీ ఓర్చును అన్నిటినీ భరించును అది శాశ్వతమైంది కాబట్టి అన్నీ పోతాయి భాషలు ఆగిపోతాయి నిలిచిపోతాయి ప్రవచనాలు నిరర్థకం అయిపోతాయి ప్రేమ శాశ్వత కాలం ఉండేది కాబట్టి ఇప్పుడు చర్చికి ఇది పవర్ ఇచ్చేడు దేవుడు ప్రేమ అనే పవర్ ఈ పవర్ ని నువ్వు చూపించినప్పుడు చీకటి శక్తులు గజగజ వణికి పోతాయి వాటికి అసహ్యం అన్నట్టు ప్రేమ అంటే కాబట్టి నీలో ఎటువంటి ద్వేషాత్మ లేకుండా కోపము అసూయ ఆ కుళ్ళు ఇటువంటివి ఏవి లేకుండా నువ్వు పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండగలుగుతే మటుకు నువ్వు దీని మీద విజయం పొందుతూ అంటే నువ్వు ఆల్రెడీ పొందినవు నీ నీ అనుచరులు నీతో పాటు ఉన్న నీ సేవ ఎక్కడెక్కడ పోతా ఉంటది ఇక ఈ సంవత్సరం నుంచి నువ్వు ఒక్కన్వే ఎక్కడో గొప్ప గొప్ప సేవ చేసుకుంటా ఉంటావు నీ పిల్లలు ఉంటుంది ఇంకా మీదట మీరు పోయి విజృంభించి సేవ చేస్తే ఏమవుతుంది తెలుసా ఎటువంటి రోగాలు మనుషులను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే దాని కొరకు మనం సిద్ధపడాలి ప్రిపరేషన్ దశలో ఉన్న మనం ఇప్పుడు ఆ పవర్స్ మనకి ఇస్తున్నాడు దేవుడు కాబట్టి మనం సెన్సిటివ్ కూడా అలా మనం ఇప్పుడే నేర్చుకున్నది ఏంటంటే ఇంకా ఎవరికి కూడా అటువంటి శక్తిని ఇవ్వలేదు సైతాను క్రియలని చీకటి క్రియలను నాశనం చేయడానికి దేవుడు నీకు ఇచ్చిండ అటువంటి పవర్ అంటే నీవంటే చర్చ అన్నట్టు కాబట్టి నువ్వు ఆ పవర్ ని ఎట్లా వాడుకుంటావు ఈ లోకస్లోకి తెలియదు ఆ పవర్ కేవలము నీకే ఆ పవర్ తెలుసు అది ఆత్మీయమైన పవర్ దాన్ని నువ్వు ఏ రీతిగా ఆ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తావు ఎందుకంటే మన సేవ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ సంవత్సరం నుంచి మత వార్త ఐదవ అధ్యాయం ఎరు ఎనిమిదవ మనం చూసినాం కొంతకాలం ఆ హృదయ శుద్ధి గలవారు దేవుని చూచేద్దరు కాబట్టి నీ హృదయాన్ని శుద్ధీకరించుకో వాక్యం ద్వారానే కదా వేరే మార్గమే లేదు ఆ వాక్యమే నీ నడతను శుద్ధీకరిస్తుంది ఇక వేరే మార్గమే లేదు ఈ లోకంలో ఎక్కువ వాక్యంలో నానబాడు ఎందుకంటే నువ్వు వాక్యం చెప్పినప్పుడు అది కడ్గం సైతా శక్తులు గజ్జిగా అనుకుతా ఉంటాయి వాక్యం చెప్పినప్పుడు ముసలమ్మ వచ్చట్లు చెప్పొద్దు మనం లాజిక్స్ ఇవన్నీ ఉపయోగించద్దు వాక్యం మీదనే కాన్సన్ట్రేషన్ ఇక మీదట డీప్ గా వెళ్ళిపోండి వాక్యంలో ఆ హిబ్రిల్ రాష్ట్ర పౌలు అంటాడు పదకొండులు అనుకుంటా నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితాలు మనవి ఇది చాలా పవర్ఫుల్ వాక్యం స్టేబుల్ వాక్యం దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు మనకి ఆ వాక్యంలో నానబడ్డ జీవితాల కాబట్టి ఇంక మనల్ని వాడు ముట్టలేడు మనం ఎక్కడ అడుగు అక్కడ మనం ప్రేయర్స్ చేయకముందే వాడు పరిగెత్తి వెళ్ళిపోతాడు మనుషులను విడిచిపెట్టి నువ్వు తలమీ చేపెట్టి ప్రార్థన చేయని లేదు నువ్వు అక్కడ నిలబడితే చాలు వాడు వెళ్ళిపోతాడు అటువంటి స్పెషల్ పవర్ ఇచ్చింది దేవుడు ఎందుకు ఈ ఈ లోకాన్ని మనమే కాపాడుకోవాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు తిరిగి అప్పటి చెప్పాలా ఆదామ వాళ్ళు దాన్ని మనం తిరిగి దాన్ని పొందుకోవాలా అటువంటి జీవిత విధానాన్ని మనకు అనుగ్రహించి కాబట్టి మనం అదే తిమ్మోతి రాసిన పత్రిక నేను వాక్యాన్ని ముగిస్తున్నా తిమ్మోతి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వర్షాలు చూసినాం ఆత్మ బహు తేటగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు పరశుధ కాబట్టి తండ్రి ఆత్మ కుమారుని ఆత్మ మనకి ఇచ్చింది మన హృదయంలో కాబట్టి ఏం జరగబోతుంది ఈ కాలం కడవరి కాలంలో అందరికీ మనం చూస్తా ఉన్నాం చాలా మంది విశ్వాసం నుంచి తొలగిపోతారు విశ్వాసము మన నుంచి తొలగిపోదు అది బహుమానం మనం చూసినాం కొరితుల రాష్ట్ర పత్రికలో విశ్ బహుమానంలో అదొక ముఖ్యమైన బహుమానం పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా అన్ని బహుమానంలో బెస్ట్ ఫస్ట్ అండ్ ద బెస్ట్ బహుమానము విశ్వాసం అటువంటి గిఫ్ట్లకి వెళ్ళి మనుషులు గిఫ్ట్ ఇస్తే దాన్ని ముడుచుకొని అక్కడ సప్ప కింద పెట్టినట్టు అంట చూడండి లేక సోఫా కింద పెట్టినట్టు అంటారు అట్లా విశ్వాసాన్ని నుంచి మనుషులు భ్రష్టలు అయిపోతారు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది దాని నుంచి విడిచి విడిచిపోతారు ఎందుకు విడిచిపోతారు అంటే మోసపుచ్చు తట్టు దయ్యముల బోధ తట్టు తిరిగి వాళ్ళు మోసపోతారు అన్నాడు కాబట్టి మనము మన రోల్ ఏందనేది ఇప్పుడు చూడండి ఎప్పుడైతే నువ్వు ఆ భ్రష్టంలో వాడిపోతావో నువ్వు ఎటువంటి వైరస్ కన్నా సునాయాసంగా టార్గెట్ అన్నట్టు కానీ నాకు ఇది ఒక ఆశ్చర్యకరంగా ఉంది ఏంటంటే ప్రపంచంలో క్రైస్తవ క్రైస్తవుల నంబర్స్ పెరిగిపోతున్నాయి డైలీ లక్ష మంది కనీసము ఇస్లామిక్ కంట్రీస్ రక్షణ పొందుతున్నారంట డైలీ లక్షల కొద్దీ అందుకే వాళ్ళకు కూడా భయం పట్టుకుంది అరే మా దేశాలు మొత్తం క్రిస్టియన్ దేశాలగా మారిపోతాయని అందుకు జబర్దస్తిగా చంపుతున్నారు క్రిస్టియన్స్ నంబర్స్ పెరుగుతున్నాయి కానీ ఆత్మీయంగా పెరుగుతలేవు అది నేను చూపించాల్సిన పాయింట్ ఏంటంటే చర్చెస్ నిండుతున్నాయి హైదరాబాద్ లో కూడా లక్షల లక్షల మంది చర్చలకు పోతున్నారు కానీ ఆత్మీయంగా ఎదుగుతలేరు వాళ్ళు వాళ్ళు నంబర్స్ మెంబర్షిప్ అంటే దాన్ని లో మెంబర్స్ పెరుగుతున్న నంబర్స్ పెరుగుతున్నాయి కానీ ఏమంటాము స్పిరిచువల్ గా తరుగుతున్నది అందుకు వచ్చే టైంకి విశ్వాసం ఉండదు భూమి మీద అంటే చెప్పుకోవడానికి క్రైస్తవులే కానీ నిజంగా వాళ్ళలో విశ్వాసం ఉండదు అది నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను చీగా వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను అదే తిమో మన తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో లాస్ట్ పార్ట్ని ఒకటి చూపించేస్తే అనుకుంటే బహుశా ఈ రోజుకి ఈ కాలానికి ముగిస్తే మన రేపర్ద నుంచి మనం ఏదన్నా నూతనంగా వాక్యాన్ని చూడవచ్చు కాబట్టి ఇక్కడ చివరిగా మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఏమంటుండే మూడవ వచనం వాట్ ఎవర్ గాడ్ హ్యాథ్ క్రియేటెడ్ టు బి రిసీవ్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్ కాబట్టి ప్రతిది ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞత అర్పించాలా ఇక మీదట ఇది మర్చిపోద్దు మనము స్టవ్ మన టేబుల్ మీదకి ఆహారం వచ్చినప్పుడు కూడా బ్రేక్ఫాస్టే కానీ లంచ్ కానీ డిన్నరే కానీ ఒక పాయింట్ దృష్టిలో పెట్టుకోవాలి ను నువ్వు ప్రేయర్ చేయకుండా దాని ముట్టద్దు ఇక మీద ఈ రోజు నుంచి ఆ పానీయమే కావచ్చు అది నీళ్ళే ను నువ్వు టా టీనే ఎందుకంటే టీలో ఎక్కువ టాక్సిక్ మెటల్స్ వచ్చేసినాయి అనేసి నేను రిపోర్ట్స్ చదువుతున్నా ఇది వాడి ఫైనల్ ట్రిక్ అన్నట్టు ఏదన్నా ఏ రూపకంగా నీ శరాన్ని కృషింపజేయాలనేసి వాడు ప్రతి దాంట్లో వాడి కెమికల్స్ కల్పిస్తుండడు వాడి పాయిజన్స్ కల్పిస్తున్నాడు వాడు ఈ వ్యాక్సిన్ లో కూడా హెవీ మెటల్స్ నేను విన్నాను ఒక రిపోర్ట్ లో అంటే పాయిజనస్ మెటల్స్ అన్నట్టు లెడ్ మెర్క్యూరీ ఎక్కువ మెర్క్యూరీ ఉంటది ఎనీ వ్యాక్సిన్ లో ఆ అవన్నీ నీ బాడీలకు ఇంజాక్ట్ చేస్తేనే నీకు పిచ్చి పడుతుంది మెర్క్యూరీ నర్వస్ సిస్టమ్ మీద టక్న గొడ్పడేస్తుంది లెడ్ కూడా అంతే మొన్న చచ్చిపోయారు చాలా మంది ఆంధ్రదీక్ లెడ్ పాయిజన్ అయింది వాళ్ళ దాంట్లో వాళ్ళు వాళ్ళు తినే ఆహారం కలిసిందో ఎట్లా కలిసిందో లెడ్ లెడ్ అంటే అది సీసమ్ తెలుగులో సీసమ్ అంటారు అది కలిసింది అది పాయిజన్ అయింది బాడీ అంతా చని పేరు పాపం చాలా మంది ఎట్లా పడితే వాడు అటాక్ చేస్తున్నాడు అన్నట్టు కానీ దేవుడు ఏమంటుండంటే అరే వాడు అటాక్ చేస్తాడు నేను నీకు తెలివిచ్చినా నీకు జ్ఞానం ఇచ్చినా నువ్వు దాన్ని బైపాస్ చేసి ఓడగొట్టాలి వాడిని అది చర్చికి ఇచ్చిన పవర్ నువ్వు దాన్ని బైపాస్ చేయాలి అని ఓడగొట్టాలా నువ్వు నీకు ఆ జ్ఞానం నేను ఇచ్చిన నువ్వు వాడుకోకపోతే ప్రవ్వా ప్రవ్వా ఏడ్చుకుంటా ఉపాసాలుంటే ఏం లాభం కాబట్టి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఇక మీద ఏమి నీ కడుపులకు దిగుతున్నా నీ నోట్ల నుంచి ఏది పోతున్నా ఫస్ట్ పాయింట్ నువ్వు థ్యాంక్స్ గివింగ్ వంద వందనాలు చెప్పాలా ప్రతి దానికి ఫస్ట్ పాయింట్ ఎట్టి పర్సన్ కాంప్రమైజ్ కావద్దు అన్నం పిల్లలకు కూడా అంతే మీ పిల్లలకి అన్నం పెడతడు మీ పిల్లలకి పాలు దాపిస్తూ వాడు ఏం తింటున్నా కానీ ఫస్ట్ పాయింట్ మీరు ప్రేయర్ చేయకుండా అది ఇవ్వద్దు దేవా నీకు వదనాలు ప్రవ్వా ఎందుకంటే ప్రతిది ఆయననే సృష్టించేడు జీవం ఉన్నదంతా ఆయననే సృష్టించేడు కాబట్టి మీరు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేయకుండా ఏది తినకండి ఇక అది స్ట్రిక్ట్ గా మీరు ఏం చేయాలంటే ఓ వైట్ పేపర్ మీద రాసుకోండి ఆ వైట్ పేపర్ మీద రాసుకోండి ఏంటంటే ఫస్ట్ పాయింట్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత అర్పించుకోండి దాని తర్వాత ప్రేయర్ చేయమని ఉంది అక్కడ వాక్యం గివింగ్ బిలీవ్ అండ్ నో ద ట్రూత్ సత్యాన్ని గ్రహించండి విశ్వసించండి ముందు కృతజ్ఞత అర్పించండి ఇవి రాసుకోండి వైట్ పేపర్ మీద కృతజ్ఞత అర్పించాల ప్రతి దానికి రెండవది ఆ నమ్మిక ఉంచండి ఇది ప్రభు వలన నాకు అనుగ్రహించబడిందని మూడవది సత్యాన్ని గ్రహించండి ప్రతి విషయంలో సత్యం గ్రహించాల సత్యం అంటే ఒకటి కాదు కదా ఆయననే సత్యం అని తెలుసుమనే కానీ ప్రతి విషయంలో ఈ లోకంలో ఏమేమి జరగబోతుందో దాని వెనక ఏ ఆత్మ ఉందో దాన్ని వివేచించడం నేర్చుకోండి ప్రతి దానిలోని సత్యాన్ని గ్రహించండి దాని తర్వాత ఏమంటుందంటే దేవుని వాక్యని వాడండి ఎంతగా ఆ ఫార్ ఇట్ ఈ శాంక్టిఫైడ్ ఐదవ వచనంలో ఉంది ఐదవ వచనంలో ఏముందంటే ఫార్ ఇట్ ఈ శాంక్టిఫైడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ కచ్చితంగా మీరు సిగపడద్దు వాక్యం చూపిస్తుంట నేను ఎప్పుడు చూపిస్తుంటాను ఏ మాట మాట్లాడినా మా పిల్లలు మేము కూర్చొని డిన్నర్ దగ్గరే గానీ ఎక్కడన్నా ఇట్లా కూర్చొని లివింగ్ రూమ్ లా గానీ బెడ్రూమ్ లా కాని ఇట్లా కూర్చున్నప్పుడు అందరము వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఇమ్మీడియట్లీ నేను ఒక వాక్యం తీసుకొస్తాను దానికి అప్పుడు ఏమవుతుందంటే దుష్ట శక్తులు అక్కడ ఓడిపోతాయి అన్నట్టు ఆ రే కదా అంటారు ఇక దీసిండు కదా అంటారు అంటే వాడు ఓడిపోయినట్లు అన్నట్టు అక్కడ కాబట్టి నేను అనేది ఏంటంటే మనము కాంప్రమైజ్ కావద్దు వర్డ్ దేవుని వాక్యాన్ని రుబ్బాల ప్రతి దశలో ప్రతి స్థలంలో మనం దాన్ని వాడుతున్న ఆఫీస్లో ఉన్న ఒగుడితే కూడా అరే ఇది జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ డూయింగ్ అని చెప్తాను నేను ఐ డోంట్ థింక్ నేను నేను ఇది చెయ్యలేను నా వల్ల గానే కాదు ఇది కేవలం బికాస్ ఆఫ్ మై లాడ్ అని చెప్తాను గాడ్ ప్రొవైడ్స్ గాడ్ గివ్స్ ఐడియాస్ అని ప్రతిసారి నేను దేవుని వాక్యాన్ని అనిపిస్తాంట బికాస్ హీ సుప్రీం ఆఫ్ ఆల్ ఆయన అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నవాడు అని వాక్యాన్ని మనం ప్ర చేయాల కాంప్రమైజ్ కావద్దు ప్రేయర్ కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే నేను మీకు పోయిన వారం కూడా చూపించిన ఆ కుండలో విషం ఉంది వాళ్ళ అడవిలోకి వెళ్ళిపోయి ఏమో పిచ్చి ఆకులని కోసుకొచ్చుకున్నారు శిష్యులు ఆ కోసుకొచ్చుకునే ఇంగ్లీష్ లో మటుకు కుంభార్షన్ తెలుగులో మటుకు ఏదో ఆకులను ఉంది కరువు కాలంలో ఆ ఉతికి ఉడకబెట్టినాక వాళ్ళు టేస్ట్ చేస్తే చేరుదు అప్పుడు ఒక శిష్యుడు వచ్చి ఆ తండ్రి దీంట్లో విషం ఉన్నది అంటే ఆయన ఏం చేసిండి ఎలీషా పిండి తీసుకొచ్చి కలిపిండలా మనం అక్కడ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూట్రలైజ్ చేసుకోవాలి వీటిని మనం నువ్వు తినే ప్రతి ఆహారము అది బయట నుంచి వస్తుంది జెనెటికలీ మాడిఫైడ్ చికెన్ చికెన్ లో ఎన్నో ఇంజక్షన్స్ ఇస్తున్నారు గోట్స్ కి గొర్రెలకి ఎన్నో ఇంజక్షన్స్ ఇస్తున్నారు బీఫ్ కి బర్రెలకి ఆవులకి ఎన్నో ఇంజక్షన్స్ తీసి ఇచ్చి అవన్నీ టేబుల్ మీదకి వస్తున్నాయి నువ్వు వాటిని ఖుషీ ఖుషిగా తింటున్నావు మసాలాలు కలుపుకొని అందులో ఎన్ని పాయిజన్స్ ఉన్నాయో ఇప్పుడు నువ్వు గ్రహించగలుగుతున్నావా అందుకు ఇది ప్రభు మాట్లాడుతుండ్రుడు పౌల ద్వారా మనకి అది శాంక్టిఫై అయిపోతుంది అంట శుద్ధీకరించబడుతుంది అంట ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు కృతజ్ఞత అర్పించినప్పుడు ఇది నువ్వు అర్థం చేసుకోవా ఇస్రాయల్ ప్రజలకి ఎందుకు నిషేధించినా తెలుసా వాళ్ళకి కృతజ్ఞత అర్పించడం తెలియదు కాబట్టి లెవియ లేవియ కాండాలు చూస్తాం ఇది తినకండి అది తినకండి ఇది తినకండి అది తినకండి నెమరు వేసినది నెమరు వేసి దాన్ని తినకండి కాలు ఇట్లు ఉన్నదాన్ని తినకండి కొమ్ములు ఉన్నదాన్ని తినకండి ముక్కున్న దానికి తినకండి ఇట్లన్నీ చెప్తాడు అక్కడ సముద్రంలో ఉండే దేని తినాలా దేని తినద్దు భూమి మీద నడిచేవి దేని తినాలా దేని తినద్దు ఎగిరే వాటిల్లో దేని తినాలా దేని తినద్దు ఇవన్నీ నిషేధం పెట్టి ఎందుకంటే వాళ్ళకి కృతజ్ఞత భావం లేదు ఇసల్పదులకి క్రైస్తవులకు ఉన్నదా కృతజ్ఞత భావం ప్రతి దాంట్లో నువ్వు వదనాలు చెప్తావా మనుషులకి ప్రతిసారి నువ్వు చిన్నప్పటి పిల్లలకు మనం నేర్పుతున్నావా థ్యాంక్స్కి థ్యాంక్ యూంగ్ గివింగ్ చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్ లో ఈ సరే మీరు ఓల్డ్ న్యూ ఇయర్ ఓల్డ్ ఇయర్ న్యూ ఇయర్ వినర్ నమ్మరు కానీ ఈ లాక్డౌన్ లో దేవుడు మనల్ని కాపాడండి ప్రిజర్వ్ చేసిండి మన థ్యాంక్స్ గివింగ్ చెప్పుకున్నారా మీరు కృతజ్ఞత భావన అర్పించిండ్రా ఎంతసేపు కనీసం ఒక హాఫ్ అవర్ అన్న మోకాళ్ల మీద ఉండి చేతులు ఎత్తి దేవా నీకు వదనాలైనా వదనాలు ప్రవ్వా ఆ లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఆ వైరస్ బారిన నేను పడకుండా నన్ను కాపాడినావు నువ్వే నన్ను కాపాడినావు ప్రవ్వా నీకే వదనాలైనా నన్నే కాదు ప్రవ్వా నా కుటుంబీకులను అందరినీ నువ్వు నా బంధువులని మిత్రులందరినీ కాపాడినావు నా ఉద్యోగ సహా కార్మికులను కాపాడినవు ఆ సేవలో సహ పరిచారినవు సేవకులను కాపాడినవు సంఘ సభ్యులను నువ్వు కాపాడినావు ప్రభు నీకే సమస్త ఘనత ప్రభు మీకే వనాలైనా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ జీసస్ అని కనీసం ఒక హాఫ్ అవర్ వన్ అవర్ అన్న మనం ఈరోజు నిన్న చేయకపోయినా గాని రాత్రి నిద్రపోయినా గాని ఈ రోజు మనం చెయ్యాలా ఎప్పుడైతే నీకు ఆ థ్యాంక్స్ గివింగ్ గుణగణం ఉంటుందో ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ వాక్యము ఎటువంటి పాయిజన్ న్యూట్రలైజ్ అయిపోతుంది మార్గసు వార్త పదహారు పదార్లు మరణకరమైనది ఏది తాగిన అది వారికి హాని కలగదు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వాక్యం ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది అది న్యూట్రలైజ్ అయిపోతుంది నువ్వు ఇది చేసినప్పుడు ఈ వ్యాక్సిన్స్ జబర్దస్తి నీకు జనవరి తర్వాత మీరు చూస్తారు జబర్దస్తి ఇది నీకు మీ స్కూల్ పిల్లలు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలు స్కూల్స్ లేవు మళ్ళీ స్కూల్స్ బలవంతం చేసినాయి గవర్నమెంట్ మాకు డబ్బులు వస్తలేవు దివాలిస్తున్నాం మేము బాగా ప్రెషర్ బిల్డప్ అయింది గవర్నమెంట్ మీద సెంటర్ లో స్టేట్ లో మీకు తెలుసు అవన్నీ మృగాలు గవర్నమెంట్ ఒక పెద్ద మృగం అని తెలుసు బైబిల్లో మతం ఒక పెద్ద మృగం అని తెలుసు మీకు పాలిటిక్స్ బిజినెస్ ఒక పెద్ద మృగం ఇవన్నీ మృగాలు తెలుసు మీకు అవన్నీ మనుషులని గుంజుకొని పీక్కొని తింటాయి వాటి గుణగణం అది ప్రభు మనం చూపించింది ఎప్పుడు గ్రంథంలో ఉన్న మృగాలకు సంబంధించింది ఎప్పుడన్నా ఉంటే నేను దీర్ఘంగా ప్రతి మృగము మనుషుల మీద పడుతుంది దోచుకోవడానికి మన నువ్వు ఆ మృగం నుంచి తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలా ఈ ప్రార్థన నేర్చుకో ప్రతి స్థితిలో ఏ ఆహారం బయట నుంచి ఎవరు తెచ్చినా మీ ఇంటికి ఆహారం కృతజ్ఞత భావం చేయకుండా ప్రార్థన చేయకుండా వాక్య పరిచర్య చేయకుండా దాన్ని ముట్టద్దు ముట్టినవా ఆ పాయిజన్స్ నీ బాడీలోకి పోతాయి ఈ వ్యాక్సిన్ కూడా అంతే నీకు జబర్దస్త్ ఇచ్చిన ఆ వ్యాక్సిన్ నీ మీద పని చేయకుండా ఉండాలా అంటే ఆ పాయిజన్స్ దాంట్లో అంతా పాయిజన్స్ ఎందుకంటే నేను రీడింగ్ నేను చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ నిన్న కూడా చదివిన పెద్ద రిపోర్ట్ ఏమేమో ఏమేమో కల్పిస్తున్నారు అందులో ఆ వ్యాక్సిన్స్ లలో నేను మీకు చెప్తున్నా బయట చెప్పాను అట్లా అండ్ ఏమేమి మొత్తం కిచడి చేసిన వ్యాక్సిన్ తీసుకొచ్చి నీ బాడీలోకి ఎక్కిస్తుండు ఎన్ని రకాల వైరస్లు ఉన్నాయి అందులో నాకు తెలియదు ఎన్ని రకాల పాయిజన్స్ ఉన్నాయో నాకు తెలియదు అది మటుకు ఫుల్ పాయిజన్ అయితే నాకు అర్థమైపోయింది కాబట్టి ప్రభు మనకి చూపిస్తాడు ను ఆ ఇంజక్షన్ తీసుకుంటప్పుడు నువ్వు మటుకు ప్రార్థన చేయాలి ప్రభు నేను నీకు కృతజ్ఞత ఇది నా బాడీలకు పోతుంది కానీ దాన్ని న్యూట్రలైజ్ చేసే అది నీ బ్లడ్ లో బోగానే కాలిపోవాలా ఆ వై వైరస్ కాలిపోవాలా ఆ పాయిజన్స్ అన్ని న్యూట్రలైజ్ అయిపోయి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలా నీ ప్రార్థన అట్లా ఉండాలి ఈ వారి ఈ సంవత్సరం నుంచి నీ పిల్లల్ని నీ కుటుంబాలనీ కుటుంబీకులని నీ బంధువులని స్నేహితులని అందరినీ నువ్వు కాపాడుకోవాలా అదే నీకు పవర్ చర్చికి ఎప్పుడూ ఇచ్చిండు ఆ పవర్ అది వాడుకోలేక అంత భ్రష్టాత్వంలో పడిపోయింది చర్చ మనం మటుకు దాన్ని ముందు కొనసాగించుకుంటూ పోవాలా అందు కొరకు కాబట్టి అది ఏ రీతిగా చూడండి చివరి ఐదో వర్షాలలో నేను చూపించి ముగిస్తాను మీ ప్రార్థనలు అట్ల ఉండాలా ఆ కృతజ్ఞత చెల్లించి కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని పుచ్చుకోవాలా దాని తర్వాత దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది అది కాబట్టి నువ్వు తినేది నీ బాడీలోకి పోయేది ఆ దేవుని వాక్యం వల్ల పవిత్ర పరచబడుతుంది నేను ఇంతకు ముందు నేను చిన్న గుంపులు చెప్పిన ఇది ఇప్పుడు చెప్తున్న మీకు ఎటువంటి స్పెషల్ గిఫ్ట్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు అవి నీ మీద పనిచేయవు వైరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద పనిచేయదు కానీ వ్యాక్సిన్స్ మంచోళ్ళకి ఇస్తారు రోగాలకి రోగులకు ఇవ్వరు కాబట్టి మంచోళ్ళు ఆ వైరస్కి బారి బానిసలేకపోతున్నారు కానీ విని ఎరగని రోగాలు బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాక్యాన్ని ఈ వాక్యాన్ని ఎత్తి చూపించినప్పుడు అది న్యూట్రలైజ్ అవుతుంది నీ బాడీలో అంటే అది విరిగిపోతుంది అన్నట్టు అవి నీ బాడీలో ఏమందైనా కానీ పనిచేయదు అయితే అవి మనము అవిశ్వాసం లేని వారికి ఆ మందులు ఇచ్చాడు అది దేవుని వరమే అని నేను ఒప్పుకుంటాను కానీ వీళ్ళు దాన్ని పాయిజన్ లాగా మార్చారు క్రమంగా ఉన్నదాన్ని అక్రమంగా మార్చుకున్నారు వాళ్ళు ఆ వాడు లూసిఫర్ కూడా ఆ మండు చిన్న రాళ్ల మధ్యలో తిరుగుతూ ఏమి ఎక్స్పెరిమెంట్లు చేసిండే వాడు ఆడి నుంచి పడిపోయినప్పుడు అక్కడి నుంచి పడవే పడి వాడు ఏమో ఎక్స్పెరిమెంట్ చేసిండేది మనకు తెలియదు ఇప్పుడు నేను దీర్ఘంగా పో చూపించాను దేవుని వాక్యం వలన ప్రార్థన వలన అవన్నీ పవిత్రపరచబడతాయంట ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేశాం ఇక మీదట నువ్వు ఏమి తింటున్నా బయట అది నీ బాడీ మీద పనిచేయద్దు నీ డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బ తినకుండా ఉండాలా అంటే నువ్వు ఇది ప్రా ప్రాక్టీస్ చేయాలి ఇక మీదట అండ్ పిచ్చి తినద్దు ఇక మీదట అది మనం నేర్చుకోవాలా మన పిల్లలకు కూడా అంతే వాడికి పిచ్చి తినద్దు బయట ఇచ్చినా తినద్దు ఎవరిచ్చినా దింటి తీసుకురా ఫస్ట్ చూపియాలా అని చెప్పాలా ఆ పిల్లలకి మీరు నేర్పాలా మీ వాడికి ఏమైనా రోగం వస్తే ఉరుకుతావు హాస్పిటల్ బాధ పడుకుంటారు రాత్రి కాబట్టి వాడు ఏం తింటుండూ ఎక్కడ ఏం తింటుండో వానికి ఏం తెలుసు వానికి నేర్పాల నువ్వు ప్రేయర్ చేయరా తినక ముందు దానికి దాని మీద తల దాని మీద చేయిబెట్టి ప్రార్థన చేయమని చెప్పాలి ఆ వాడు చిన్నప్పటి నుంచి గొప్ప సేవకుడుగా తయారవుతాడు అటువంటి విధానాలు ప్రభు మనకు నేర్పిస్తుండే కాబట్టి ఇక మీదట మనం ఎట్లా జీవించాలనో మనకు ప్రభు చూపించండి మార్గాలని ఆయన మహిమార్దంగా వాడదాము విశేషమైన సేవలో వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు దేవుడు అటువంటి భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధర ఒక దేవ మీకు వదనాలైనా అనేక పర్యాలు మాట్లాడుతూ మళ్ళీ నడిపిస్తూ బలపరుస్తున్నందుకు మీకు ఎంత వదనాలైనా ఉదయం కాలం మీరు చూపించినారు మా దేశ వార్తలో బహు భయంకరమైన కాలాలు మేము ఉన్నామని అదే విధంగా ప్రభావ మరి ఏ రీతిగా చర్చకి మీరు ఇచ్చిన పవర్ ని వాడుకోవాలనో ఇంతకాలం ఎందుకు అది నిష్ఫలం మీరు మాకు చూపించినారు మీ యొక్క వాక్యాన్ని వాడుకోక ప్రభావ పాత మన్నా దాచిపెట్టుకొని కుల్లిపోయిన మన అని దినుకుంటా కానీ మీరు మాకు తాజా మాననే పోషిస్తున్నారు ప్రతిరోజు ఏ రోజు ఆ రోజుకి మీరు పోషించినారు మమ్మల్నిచ్చి దాన్ని బట్టి మీకు వదనాలు ప్రవ్వ కాబట్టినైనా ఈ యొక్క వాక్యాన్ని మేము మీ మహిమార్థంగా వాడలాగానే నడిపించండి ప్రవ్వ మా మీరు సంతోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని ఏ రీతిగా సంతోషపరచాలనో ఆ విధానాలు మాకు ప్రార్థిస్తున్నాం మేము సేవలు ప్రవ్వ దుష్ట శక్తుల మీద విజయం పొందినప్పుడు మీరు సంతోషిస్తారని మాకు తెలిసి వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఏ రీతిగా మిమ్మల్ని సంతోషపరచాలనో ఎటువంటి ఆ యొక్క వరాలతో మిమ్మల్ని మహిమపరచలను అవి మాకు చూపించండి సంఘక్షేమం కొరకు మీరు ఇచ్చినారు వాటిని వాటిని ఏరీతిగా మేము సంఘక్షేమం కొరకు వాడేలాగన స్వార్థము దాని అపేక్ష లేకుండా వ్యక్తిగత గుర్తింపుల కొరకు ప్రయాస మిమ్మల్ని గుర్తించే సేవలో మేము ముందు పోలాగన నడిపించండి ఈ దినమంతా ఇక మీదటంతా మీరే మమ్మల్ని కాపాడండి సురక్షితంగా మీ కొరకు సాక్షణలు పెట్టుకోండి ప్రతి ఒక్క సేవకు సిస్టర్స్ బ్రదర్స్ ఉంటున్నారు ప్రభా మీరందరినీ మీరు ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి వారి చుట్టూ కంచెయండి ప్రభు ఈ ప్రార్థనా విధానాలను ఏర్పండి ఏ రీతిగా ఈ యొక్క వ్యాక్సిన్స్ కానీ ఈ రాకపోయే పాయిజన్స్ కానీ ఈ ఫార్మర్స్ స్ట్రైక్స్ నడుస్తున్నాయి ప్రభా ఆ బిగ్ ఫా బిగ్ కంపెనీస్ అన్ని ఈ యొక్క అగ్రికల్చర్ని కంట్రోల్కి తీసుకుంటున్నాయి ప్రభావిలో ఈ దేశంలో మరియు వాళ్ళు దాంట్లో ఏమేమి పాయిజన్స్ పెట్టి ఎన్ని జెనేటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ వీటన్నిటిని మార్కెట్లకు పంపిస్తున్నారు ప్రభావ మరియు అవన్నీ మా షెరర్ల మీద ఎట్లా ఊహించని విధానంగా భయంకరంగా ఉంది కానీ మేము భయపడము పవర్ ఇచ్చారు శక్తినిచ్చు వాటిని ఏ రీతిగా మేము న్యూట్రలైజ్ చేసుకోవాలి ప్రతి ఆహారాన్ని మీ మహిమార్థం అందరిలో బట్టి మీరే మహిమనందమని మీ కొరకు సాక్షి పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ స్కూత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడగ దేవ కృపాసక్తి సంపూర్ణ జీవం గల తల్లి నీకు వన్నాలేసయ్య నా దేవ నా ప్రభా ఈ కాలం మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభావ నా ఐస్ ప్రభా ఈ క్షణం వరకు ప్రభావ ఒక వైరస్ నుంచి స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు ప్రభావం మమ్మల్ని ఎంతగానో కాపాడి ప్రభా ఆయన మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు నాయన ప్రతి అవసర్లు ప్రభావ మీ మహిమలు మాకు తీర్చి మాకు సహాయకులు ఉన్నారు మా సేవలో ఉన్న వాళ్ళు మా కుటుంబకులు మా బంధువులు అందరిని నేను చే పరిచేరే ప్రాంతం అన్నింటిలో ప్రభావం కాపాడినారు ప్రభా నీకు వన్నాళ్ళేశతజ్ఞతలు ప్రభావ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడు ప్రభా నీకు వన్నాళ్ళేసత మహిమ నీకే ప్రభా హ నాయన ఏసయ్య నీకు వన్నాళ్ళ ప్రములు ఎంతగా నీకు వన్నాళ్ళ ప్రభా నాయన హేస ప్రభు నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది పైన అపాయ నిర్ధక రాదు అనే వాగ్దానాన్ని ప్రభావ మా జీతంలో నెరవేర్చినారు ఆ వాగ్దానం మేము పట్టుకున్న మేము ప్రతి విశ్వసించి మా ఒక వాక్యాన్ని స్వీకరించిన ప్రభావ ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరింది ప్రభా నీకు అన్నాలి స మీ వాక్యం ఎంతో గొప్పది ప్రభావ మీ వాక్యం ఎంతో జీవం అందేస్తే ప్రభావ నీకు నా ప్రభా నీకు ప్రభా మీ వాక్యం పట్ల ఆసక్తి చూపించలేకపోతున్నాను అయినా వాళ్ళ పట్ల మీ కనికర్యం చూపించడంతో ఆదిష్టం మీ కృప చూపించం అయినా నాయన ప్రతి ఒక్క బిడ ప్రభ మీ వాక్యాన్ని విని ప్రభా వాళ్ళ హృదయంలో ప్రభావం అమలు పరుచుకునే దాని ప్రకారంగా జీవించి అనేకలు ప్రభుత్వం ప్రకటించినప్పుడు ప్రభావ వాళ్ళు కూడా రక్షింపబడుతాన్ని వాక్యం చెప్తున్నారు ప్రభావ ఓ ప్రభావీ మోతికి రాసిన పత్రికలో మీరు మాకు విషయం వ్యాప్తం చేస్తున్నారు చివరి వచ్చిన ప్రభావ మేము కాపాడుకోవాలా మా సేవలు ఉన్న వాళ్ళు కూడా మేము కాపాడుకోవాలా ప్రభావ ఆ బాధ్యత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ ఇక ఇక గడిచిన కాలం అది నుంచి ప్రభావ మేము ఆ రీతిగా మేము అమలు పరుచుకోవాలి మా జీవితంలో ప్రభావ ప్రతిదీ కృతజ్ఞత భావంగానే ప్రభావం స్వీకరించాలి ఈ లోకంలో సూచించిన ప్రతిదీ మీది ప్రభావ మీదే సృష్టించిన లోకంలో ప్రతి దశలో ప్రభావ నిన్ను మహమపరిచేలాగా మీరు ఇచ్చిన ఈ ఊరులో ప్రభు నిన్ను స్థుతించి ఓ ప్రభు నిన్ను గణపరిచి ప్రభావం స్వీకరించేలాగా మీరు సాయపడని ప్రభావ నా దేవ నా ప్రభావ మీరు ఎంత గొప్ప దేవుడు వేసయ నీకు వందాలు దొరికిన ప్రభావంలో ఎంతగా ప్రేమించిన నీకు వందాలి మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభావ నీకు వందాలేసయ్య మీ ప్రేమించిబట్టే ప్రభావం ఈ ఈ క్షణం వరకు మేము మీ కృప మీ ప్రేమ తండ్రి నీకు వందాలేసయ్య అయినా ఇసు ప్రభ ప్రతి దశలో ప్రభు మేము మీ కొరకు అంగీకారంగా మేము జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి ప్రభా మరి విశేషంగా ఓ ప్రభ తను మీ వాక్యములు మేము సంపూర్ణంగా నానబడాలి నిర్మలమైన ఉదకంతో మేము స్నానం చేయాలి రోజు ప్రభ ప్రతి క్షణం మీ వాక్యములు మేము నానబడాలి ప్రభా మీ వాక్యం మేము వాడాలి ఓ ప్రభ దృష్టిని మనం ఎదిరించండి అపవాదం ఎదిరించిన వాళ్ళు మీ పారిపోయిన వాక్యం ఉంది ప్రతి దశలో ప్రభు వాక్యాన్ని మేము వాడాలి ఇది ఆయుధాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభు ఆత్మ వలన కడ్గా మాకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించారు ప్రభావ ఆ రీతిని మేము వాటిని జయించి ముందుకు పోవాలి ప్రభావ నాయన ఈశయానికి వన్ అలాంటి భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటాం ప్రభావ మీరు చూపించినారు మా కింద అది ఇంకా జరగబోయే రోజుల్లో కానీ అంత గొప్ప శ్రమలు ఎప్పుడు ఉండవు ఉండబోవు అని మీరు చెప్పినారు ప్రభా అలాంటి టైంలో మీరు మమ్మల్ని పెట్టినారు ప్రభా తోడేళ్ల మధ్యలో మీరు మమ్మల్ని పెట్టినారు సర్పంలో తేళ్ల మధ్యలో మమ్మల్ని పెట్టినా ప్రభావ అయినా కానీ మేము భయపడుకు ఆ జన్మలకు భయపడుకు నువ్వు తేళ్ల మధ్య నియోజిస్తావు ఆ జన్మలకు భయపడుకున్నావు ప్రభావ ఆయన ఈసారి భయపడడం ప్రభు ఎందుకంటే మీ పవర్ మీరు మాకు అలగించారు మీ శక్తిని మాకు అనుగరించారు పరిశుధాత్మ రూప రూపకంగా ప్రభావ మీ ఆత్మను మాకు అనుగరించినారు అంత శక్తిని మీరు మాకు అలగరించారు అది మేము అది అర్థం చేసుకోవాలి ప్రభావ ఆ శక్తిని ప్రభావ మీ మహిమ అర్థమై వాడుకోవాలా ప్రతి దశలో నేను మహిమ ఖర్చులో దుష్ట శక్తుల నుంచి సైతం శక్తి నుంచి మనసుని విడుదల పొందాలా ప్రభావ అలాంటి ప్రార్థనలు మేము చేయాలా మా సేవ పరిచయలో ప్రభావ రీతిగా మీరు జరిగించమని ప్రార్థిస్తామైనా మేము ముందుకు సాగిపోవాలి ప్రభావ నాది మాస్క్ పట్టుకొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేది కాదు ప్రభావ ఆ టైంలో అయిపోయింది ప్రవ్వ కానీ ఇక్కడ నుంచి ప్రభావ మేము మా సేవ విశేషంగా ఉండబోతుందని మీరు మాత్రం మాట్లాడారు అది మమ్మల్ని కొంతకాలం కొన్ని సంవత్సరాల నుంచి ప్రభావ మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ఈ లాక్డౌన్లో మరీ విశేషంగా మమ్మల్ని ఇంటర్ఫీర్ చేసినారు ప్రభావ ఎట్లా ముందుకు పోవాలని విషయం దాన్ని నీకు వర్ణాలు ఇస్తాయా కృతజ్ఞతలు ప్రభావ ఆ సమయం ఇప్పుడు ఆరంభమైంది ప్రభా అది అది బహు సమీపంగా ఉంది కనుక ప్రభావ మేము ముందుకు వెళ్ళిపోవాలి ధైర్యంగా మీ కొరికి ప్రార్థనలు కనిపెట్టుకోవాలా మీ వాక్యాన్ని సంపూర్ణంగా నానబడాలి ప్రతి దశలో మీ వాక్యాన్ని వాడాలా ప్రభా ఆ సందర్భాన్ని బట్టి మీ వాక్యాన్ని వాడాలా అలాంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగరించమని ప్రార్థిస్తున్నాం పరిశుభాత్మ నడిపి నిత్యం మాకు అనుగరించినాయినా నీకు వర్ణాలు ఇస్తాయా స్తోత్రం ప్రభావ ఆ వ్యాక్సిన్ వారి పడుకున్న ప్రభావ గొప్ప మీరు కాపాడమని ప్రాదిష్టమైన అది పడే లోప ప్రభావ మేము వాళ్ళకి మీ యొక్క విషయాలు చెప్పాలా ప్రభావ అది వా హృదయంలో నాటబడాలా ప్రభావాలి స్వీకరించాలా మీ నడిపించబడాల ప్రభావ నా దేవ నా తెలిసిన ఈ సత్యాన్ని మేము బహు విశేషంగా మేము ప్రకటించాలా ఓ ప్రభా ధైర్యంగా ప్రకటించాలా ఏసుకరిస్తున్న నామం గురించి మేము ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ మేము సిగ్గుపడం భయపడడం ప్రభావ ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలా ప్రభావ మీ వాక్యం మేము సమయం ఇస్తాం ప్రభావ మీకు సన్నిధులు మేము గడుపుతాం ప్రభావ ఎక్కువ సమయం మీ వాక్యంలో మేము కనిపెట్టుకోవాలి ప్రవక్తలందరూ ఆ రీతిని కనిపెట్టుకున్న వాళ్ళకి మీరు బయలుపరిచినారు ప్రభావ మేము ప్రవక్తలం కాదు ప్రభావ మీ కృపచేత మేము ప్రేమించబడిన వాళ్ళం ప్రభావ ఆయన ఏసు ఆ రీతిలో జీవించే వాళ్ళ కాలంలో జరగబో జీసినట్టు ప్రభావ ఇది మా కాలంలో జరగబోతున్నాయి మరి విశేషంగా ప్రభు మేము చూడాలి ఆయన అనేకులు ప్రభ వాటిని మేము ప్రకటించాల ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రాదిష్టమైన నా దేవ నా ప్రభావ నీకు అంగాలేసే భయంకరమైన రోగాలు ప్రభావ మనుషులు పట్టి పీడిస్తున్నాయి ప్రభ రకరకాల వైరస్ వస్తుంది మాకు ముందుగా చెప్పి అక్టోబర్ నుంచే చెప్పినారు ప్రభా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రభావ ఈ రోజు కూడా ప్రభావ అని మీరు మాకు ఉన్నారు అనేకలు గ్రహించలేని స్థితులు ఉన్నారు ప్రభావ నేను వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించే ప్రభావ శచి సిస్టమ్ ఇట్లా అర్ధం చేసుకొని ఈ ప్రవచనం అర్థం చేసుకొని ప్రభా నైనా వాటిని అర్థం చేసుకుని మీ సత్యాన్ని ప్రేమించి మీ కొరకు జీవించలాగా సహాయపడండి వాళ్ళకి పవర్ ప్రభావలు వాడుకోవాలి ప్రభావ వాళ్ళ ఆత్మీయ నేతలు నిప్పమని ప్రార్థిస్తాం నేను వాళ్ళ హృదయాలను చెవులు విప్పని ప్రభ నేను ఈ సత్యని గ్రహించలాగా వాళ్ళని దర్శించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తాం మొదటి ఏ రీతిగా ఉపదేశం పొందినరో ఆ ఉపదేశాన్ని మరవకుండా ప్రభు జ్ఞాపకం చేసుకోవాలా ప్రభావ ఆ మొదటి ప్రేమను మేము జ్ఞాపకం చేసుకోవాలా ప్రభావ అంటే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని మీ క్రియలు మా క్రియలు ఎదుట సరిగా లేవని మీరు సాధ్య సంఘంతో మీరు మాట్లాడారు ప్రభావ మీకు నా తల్లి మా క్రియలో మీకు మహిమకరంగా ఉండాల ప్రభావ ఆయన మీ క్రియలు మేము చేయాలా మా క్రియలు కాదు ప్రభావ ఆయన ఈస తండీ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలి నేను మయమపరచాలని సంతోష పెట్టాలని గణపరచాలా ప్రభావ మీరు మా ఎందు ఆనందించాలా ప్రభావ ఇల్లప్పుడూ ప్రభావ మీ ఎందు ఆనందించినా ఆనందించాలా ప్రభు తండ్రి ఆ రీతిగా మా జీవితాలు మేము సంపూర్ణంగా మేము సిద్ధపరచుకుని ముందుకు పోలేగన మీ కొరకు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం అలాంటి తీర్మానం కలిగి మేము జీవించాలా ఓ ప్రభావ ఈ గడిచిన కాలం మేము ఎట్లా ఉన్నామో తండ్రి నుంచి ఈ ఈ రోజే ప్రభ మేము తీర్మానించుకోవాలి ప్రభావ మా జీతాలు మీకు సజీవయాగా సంపూర్ణ మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం మమ్మల్ని స్వీకరించండి ప్రభావ మీకు నూతనమైన కృపను నూతనమైన అభిషేకం అనుగురించి మేము పో మార్గం ప్రతి చోట్ల ప్రభావ మీరు అద్భుత కార్యాలయం జరిగించి ప్రతి బిడలు రక్షింపబడాలా ప్రభావ ప్రతి ఆత్మ ప్రభావ మీతో ఆకర్షింపబడాలా అయినా మనుషులు మేపు కాదు మీ నుంచి మాకు మెప్పు కావాల నిన్ను మహిమపరచాలా మాకు వ్యక్తిగత గుర్తింపు అవసరం లేదు ప్రభావ తండ్రి మీ పేరు గుర్తించాల మనుషులు మాలో ఏముంది ప్రవ్వ నైనా మీ యొక్క పాత్రలు ప్రభావ మీ చేతిలో కాబట్టి మీకు మీ నిన్ను మహిమపరిచే పాత్ర మమ్మల్ని వాడుకోవడే ప్రతి దశలో ప్రభా తి మిమ్మల్ని చూపించాల మనుషులకునైనా గొప్ప దేవాలంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలి అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగరించండి పరిశుద్ధులకు తంది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మీలో ఉన్నాయి ఒక బుద్ధిని జ్ఞానాన్ని మాకు అనుగరించమని ప్రార్థిష్టం గొప్ప దేవ కృపమైన నీకు వందలైన బహు భయంకరమైన కాలంలో ఉంటున్నాం వైద్య బాధ్యతలు మీరు స్వస్థపచ్చని ప్రభావ వాళ్ళ మీ కనికరిని చూపించమని ప్రార్థిష్టం ఈ కృపలో జ్ఞాపకం ఓ ప్రభావ మనకు అవకాశం ఆ బిడలకు అనుగరించమని ప్రార్థిష్టం నా దేవ ప్రతి బిడ్డను ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రతి బిడ్డలు మీ పట్ల ఆయన మేము ఆ రీతిగా ప్రవర్ణం అందుకోవాలన్న కాకలు ఎన్నో విషయాలు మీరు మాత్రం మాట్లాడారు పవ అతను ఆ వైరస్ నుంచి ఆ స్థితిలో మేము ఎట్లా ప్రార్థన చేయాలనే విషయాలు మీరు మాకు చూపించినారు ఎట్లా మీకు పవర్ మేము వాడుకోవాలా పాత నిబంధనల కాలంలో ఎట్లా వాళ్ళు వాడినారు అది మాకు బయలుపరిచిన ప్రభావా ఈ టైంలో ప్రభావ ఆయన ఇస్తూ ప్రభావ మీకు తెలిసిన ఏ క్షణం ఏది బయలుపరచాలో మీరు మాకు అది చూపిస్తున్నారు కాబట్టి మీ మనుషులు ప్రవ అతను నిర్లక్ష్యంగా విడిచిపెట్టిపోతున్నారు పవ ఆ రీతి ఉండొద్దు ప్రవ్వా దాన్ని వాటిని పట్టుకొని మేము జీవించాలా మీ మహిమర్దమమే వాడుకోవాలా ప్రభా అలాంటి బిడలుగా తయారు చేయండి వైరస్ బాధ్యత స్వస్థపచ్చి ప్రభావ విశేషమైన సేవ ముందు చేసి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి వరకు ప్రభావ మీ రక్షణ ప్రణాళికలు మేము ఉండాలా ప్రభావ అనేకులు మీ చెంతకుని నడిపించాలా అలాంటి బిడ్డలుగా తయారు ఇక ఇక ఆత్మీయమైన సత్యాలను ప్రభావిత స్పిరిచువల్ ప్రవ ఓ ప్రభావిత అనేకులు మేము ప్రకటించాలా ప్రభావాలు మీ తట్టు మీద ఎంతో ఓపిక సహనం నాకు ఎంతో అవసరం కాబట్టి ఓపిక ఉండాలా సహనం మాకు ఉండాలా ప్రభావ అన్నిటిని తాళాలన్నిటిని భరించాలా అందుకంటే ముఖ్యంగా ప్రభా మీ ప్రేమ మా హృదయాల్లో కుమ్మరించండి మీ ప్రేమ ఉంటే సమస్తం సాధ్యం ప్రభావ ఆ కలివరి సూర్యుల్లో మీరు చూసిన ప్రేమ ఎంతో గొప్పది ఆ ప్రేమ మా హృదయాల్లో కుమ్మరించమని ప్రార్థిస్తాం ఆయన మీ ఆత్మచేతను ముద్రించుకునేందుకు నీకు వర్ణాలు ప్రభావ పర్షదార్త రూపంగా మీ ఆత్మతో నింపు ప్రేమతో మా హృదయాలు నింపు నీకు వర్ణాలేసా మా హృదయంలో నివసిస్తున్నందుకు నీకు వన్నాను ప్రభావ గొప్పదేవా నాయన అలాంటి ఆత్మీయమని విధంలో మేము ముందుకు పోవాలా ఓ ప్రభ దున్నని భూమిని మేము దున్నాలా ప్రభా నైనా ప్రభ వీడుబడిన భూములు పడిపోయిన అక్కడ ప్రాకారాలు ప్రవాణ తను పాడైన స్థలాల్లో మేము తిరిగి మేము మీకు మహిమద్దే కట్టబడాలా ఆయన మీకు అలాంటి బిడల్లని ప్రభావ ఆయన మీకు కట్టుకో కట్టాలా ప్రభావ మీలోనైనా ఆ పూర్సులో పునాది వేసి ఆ పునాది ఆ పునాదులు తను మేము తీసుకుని రావాలి అన్నికులని అన్నికులు అన్ని పునాదులు వేస్తున్నారు ప్రభావా అక్కడే ఆగిపోయినాయి ప్రవ్వా ఎందుకంటే అది సరైన పునాది కాదు ప్రభా ఆయన తెలియసీ తెలున్నారు కనికరించడం ప్రాణిష్టం అతి పునాదులు ప్రభావ మేము బాగు చేయాలా నీతి మంతులు ప్రభావ పునాదులు పాడైపోయినప్పుడు నీతి మంతులు ఏం చేస్తాను వాక్యం చెప్తుంది ప్రభా నైనా మేము పునాదులు పాడు చేయాలి పడిపోయిన ప్రాకారం మేము బాగు దేవ చక్కగా కట్టమైన గోడల్లాగా తయారు ప్రతి బిడనైనా సంపూర్ణ ఒకానొక దినం ప్రభావ వాళ్ళని ఎదుట నిలబెట్టాల ప్రభావ ఓ ప్రవణత కీర్తల గణంలో ప్ర వాక్యం అయినా ఇసు ప్రవణతని ప్రతి మనుషుని సంపూర్ణ చేసి ఎదుట నిలబెట్టాల ప్రభావ ఓ ప్రభావ ప్రయాసంతో మేము ముందుకు పోలాలని సహాయపడాలి అంటే ప్రయాసం మేము పాడాల నా కానీ ఈశ్వ్రభ పౌలు ఎంతగానో ప్రయాసపడినారు నన్ను బలపరిచేవాడి అనేది నేను సమస్తం చేయగలినాడు ప్రభావ ఆయన ఈశ్వర్రభ మేము బలపరచబోతు మేము ఇవన్నీ చేయలేము కాబట్టి మీ బలం శక్తి మేము మీ సంధ్యలో మేము మీ వాక్యంలో బలపడాలా సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోవాలా అలాంటి బిడలు మమ్మల్ని అందరినీ చేయండి గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ని వాళ్ళ కుటుంబాలని సిస్టర్స్ అందరినీ మీరు ఆశీర్వదించండి నూతనంగా మీరు అభిషేకించండి ప్రతి చోట మీ కొరికి ఓ ప్రభా సాక్షులుగా నిలబెట్టుకోవడానికి అదిష్టమైన నీకు నీకు సత్యని ధైర్యంగా ప్రకటించాలి దేనిసిన భయపడకుండా చింతించుకున్న ప్రభ ధైర్యంగా ముందుకు సాగిపోయాలి సమస్తం మీరే మీరే ప్రభ అనుగ్రహించేవారు ప్రభ నీకు వందాలని ప్రభావ మా ముందు నుంచి గురి ఎద్దకు మేము పరిగెత్తాలి ప్రభావ ఓ ప్రభ అతన్ని వెనక ఉన్నతని మర్చిపోవాలి ప్రభావ ఆయన ఇసుక గురియద్దుకు పరిగెత్తాలా ప్రభావ ఆయన ఇసుమే పరిగెత్తే వాళ్ళ తాజ్యం అంత ఆదిష్టమైన ఓ అంచలగా మీ వాక్యంలో సంపూర్ణ స్థితికి ఎదగాల ఓ ప్రభ మీరు మా ముందు ఉన్నారు ప్రభ మేము మేము పట్టుకోవాలి ప్రభావ ఆయన మేము పరిగెత్తాలా ప్రభా మేము అలసపోకుండా అలసట పడకుండా ప్రభావ ఆయన మీ యొక్క శక్తిని యొక్క తాజా మనల్ని మాకు ప్రతి దినమాన గురించి నడిపించమంత ఆదిష్టం ఆయన విసయ ప్రతి బిడ్డలు మీరు ఆదిష్టమైన ఏసు ప్రభాన్ని మాల్కం దగ్గర మీ తాకని ప్రవ సంపూర్ణ స్వస్థత అప్పుడు దైవ్యమని ప్రాధిష్టమైన అప్పుడని ఎంతగానో ప్రేమించిన అయినా మీకు కృపించినందుక ఓ ప్రభావ నీకు వంద నీకే కృతజ్ఞత ప్రభు సంపూర్ణ పూర్ణ స్వస్థత ప్రకటిస్తామైనా యేసు క్రీస్తు పరిషద్ నామం నా హలదీయ అవిడ ప్రభు మీకు గొప్ప సేవకులుగా తయారు మీ సమాజంలోనైనా నీకు వందలు ఆ రీతికి అరుణ్ బ్రదర్ మీ కానీ స్వస్థపరచడానికి కానీ ఆ బిడగ మీరు బ్రతికించడానికి కానీ వర్ణాలు ప్రభావ ఓ ప్రభావ కృతజ్ఞతలు ప్రభావ నీకే వన్నాలు కుటుంబం సరస్వత్ నడిపించి ఆ బిడ రక్షించుకొని ప్రతి పాపను క్షమించి మీకు కనికరించి చూపించుకుని ప్రారంభించాము గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ అందరూ మీరు దీవించి ఓ ప్రభావం ముందు దినాల్లో ప్రభావం మేము ఎట్లా ముందుకు వెళ్ళాలో తవ్వ మీరే మాకు మార్గం చూపించి నడిపించి ఓ ప్రభావం నిత్యం ప్రభావ మీకు పరిశుధాత్మక దయచేసి మీ నామానికి నైమ్ వాక్యం మేము మర్చిపోక మా హృదయలు మేము రాసుకోవాలి భద్రపరచుకోవాలా ఈ వాక్యం నెమరీ వేసుకోవాలి జాగ్రత్తగా పాటించాలని మీరు సహాయపడండి సమస్త మహిమ ప్రభావం చెల్లిస్తాయి ప్రార్థించున్నాం తండ్రి గొప్ప దేవ మీకు వద్ద క్రీస్తు నామం బట్టి ప్రభా వార్చి మీరు మాతో మాట్లాడినారు ప్రభా ప్రతి ఒక్కరి హృదయాలను నీరు పెట్టు కలింపుతండి ప్రభా ఏసే మీకు ఎంతో లెక్కలేనని వందనాల ప్రభా స్పెషల్ సేవ మీరు మాకు ఇచ్చిన ప్రభా దానికి మేము సిద్ధపడి ఉండాలా మేము సిద్ధపడాలా అనే కుదపరచాలా ప్రభా దానికి మా సొంత బలం సరిపోదు ప్రభా మీ యొక్క పశుధాత్మ శక్తి సహాయం కావాలి ప్రభా సహాయపడండి సు ప్రభావ మీకు వందన ఈ యొక్క ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందన లే ప్రభా కృపజీవించండి వైరస్ వచ్చిన వాళ్ళని కనికరం చేయించండి ప్రభా తిరిగి వాళ్ళని ఎవరెద్దండి ప్రభావ మీ నామం మరి మార్థమై సహాయపడని ప్రభా గొప్పదేవా మీకు వందనాలు ప్రభా సక్తి మంతుడా మీకు వందనాలు ప్రభా మా మార్గం మీరే మీరు నడిపించిన క్రోలో మేము నడుస్తాం ప్రభా తీర్మానం చేసుకుని ముందుకు నడిచేలా ఉన్నాయో పశుధాత్మ శక్తి సాయం దయచేయండి ప్రభా వేసే మీకు ఎంతో లెక్కలేని మీకు ఎంతో లెక్కలేని ని వందనాలు ప్రభా కృపలో కనికరంలో కాపాడంని ప్రభా ఏసేయా మీకు లెక్కలేని వందనాలు ప్రభావేశాధాన్య తిరిగి లేవనెత్తినందుకు మీకు వందనాలు ఆయన శాశ్వతగా ఇంకా నిలబడాలా ప్రభా మీ సేవ చేయాల ప్రభావ రక్షణ మార్గంలోకి అనేకులను నడిపి పడేటట్టు సహాయం మీరు దయచేయండి ఏ సేవ మీ యొక్క కృపంలో మీరు ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి బలంగా వాడుకొని ప్రభా మీ నామంకి మేము నేర్చుకోమని యేసు క్రీస్తు మహోన్నత నామమున ప్రాధాన్యస్తున్నాం తండ్రి కండి జీతా అయ్యాకే సాక్షి ప్రార్థిస్తున్నా తండ్రి నమ్మకం ప్రేమకరించడానికి వెంకలిం కేసా అయ్యా నమ్మకం అయితే వెంకళతం కృష్ణ నమ్మకం తొమ్మిది నాడు వచ్చి తండ్రి మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దిన తన హృదయాన్ని నిన్ను లేదా నమ్మకం ఏంటంటే ఆ యొక్క ద్వారా తెలిసి అట్లా నేను బాగు చేసిన సహకంటే నమ్మకం ఏంటేవా మా జీవితాలు లేకుండా అయ్యా నిమ్మకం నా మనసు నా జీవితాలు తండ్రి మీ కొరకు ఎందుకు జీవించడం అయ్యా నశించిపోతున్న నమ్ముతాన్ని కట్టుకోవటం కొరకు లేదా రాష్ట్రంగా ఉన్నట్టు ఏర్పాటు చేసినట్టు వీళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు కదా నమ్ముకంటే ఇక్కడ రాష్ట్ర పార్టీ జీవితం చేయించడానికి వీళ్ళ చీపటి ఇక్కడ జీవితాలు క్రితం అదేవిధంగా కూడా కృతజ్ఞండి ఏమన్నా మన దివారణ చేయించడం అనేటటువంటి మెయిన్ చెక్క అవుతుంది కదా చేయండి ఆ మెయిన్ అన్నా చెక్క అయ్యా ఆ కుతో ఒకసారి జ్ఞాపకం చేసుకుని గడిచిన కాలం అంతా ప్రభా నీకు ఉచితమైన కుటుంబ కాచి కాపాడారు ప్రభా ఒక రోజు ప్రభావం అనుగ్రహించారు నూతన సంవత్సరాన్ని మొహానుగ్రహించారు తండ్రి నీకు ఎంత వంద ప్రభా ఐదుగున్న ఆయన ప్రభా ఈ దినాన్ని బట్టి మేము అతిశయించట్లేదు కానీ ప్రభా అం వరకు మేము ఉన్నాం అంటే కారణం ప్రభా మీరు ప్రభా అందరిని బట్టి మీరు మాతో తోడున్నారని ప్రతి మీరు మా ప్రభా అతి విషయంలో మార్గదర్శకులుగాను అయ్యా ప్రతి విషయంలో అయా మీరు ముందుగా ఎట్లా మెలుగుగా ఉండాలో నేర్పించి ప్రభావిధంగా మమ్మల్ని పోషిస్తున్నందుకు అయా మమ్మల్ని ప్రభా పోస్తున్నందుకు కూడా నీకు ఎంతో ప్రభా నిజంగానే ప్రభావరిలో దుర్దినాలేమటికి ప్రభా అతూ అయ్యా మీ అనేది ప్రభా అమ్మ మాకు తోడుగా ఉండేలాగా ప్రభా అమ్మ బ్రహ్మ నడుచుకునేలాగా చేస్తున్నాం తండ్రి నిశ్చితం అయితే ప్రభా అయా ఈ సంవత్సర కాలంలో కొన్ని ఆత్మలను రక్షించడానికి అయ్యామ్ మా మీద ప్రభా అయ్యా వాటి గురించి ప్రభా అందుకెళ్ళాన్ని కుటుంబ నిర్దహించండి మీరు సహాయం చేయండి ప్రభావంగా ప్రభావ ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే తెలియజేయండి ప్రభావాలకు వెళ్ళడానికి కుటుంబించండి మీరు ఆ పిల్ల సమయం డేట్ అయితే ప్రభావ కొన్ని ఆత్మలో చంద్ర తీసుకొచ్చే మరి క్రమంలో ప్రార్థన చేయొచ్చు నాకు తండ్రి ఎందుకో ఆయన వీటన్ని ప్రభుత్వ క్రైస్తవ జీవితం సంపూర్ణంగా విడిచి ప్రభా అభా మీ చిత్తాను నేర్చుకున్న భాగించండి జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోరండి అయ్యా ప్రభా ఉన్నతమైన స్థానంలో ప్రతి ఒక్కరిని మించి ప్రభావిగా మీరు నిలబెట్టుకోమని అయా మీ సుతుగా మీరు నిలబెట్టుకోమని పాత్రగా పనిముట్లుగా మీరు వాడుకోమని కేసాడుకుని ప్రార్థమంత్రి ఏ సజానికి స్తోత్రం దేవా ఏసుకృష్ సజానికి వందనాలు ఇక్కడ మీ నామలిద్దరం ముగ్గురు ఉంటే అక్కడ మీరుంటారా దేవా మా మందల దియండి దేవా మా కొరకు భూమికి వచ్చిన దేవా మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మా నరక శిక్షణ స్థిరంలో భరించడం అందుని బట్టి నీకు వందనాలు తండ్రి ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ సుకృ వందనాలు తండ్రి దివా మీరే ఆత్మకార్యం జరిగించండి దివా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లేఖలు నిలబడిన దేవానికి వందనాలు ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ స్క్రి సజానికి వందనాలు ఏక దినం ఇచ్చిన దేవానికి వందనాలు తండీ దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి మీరు ఆత్మ దయ్యానికి కాల్చేసి ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ స్రజానికి వందనాలు తండీ దివామరే నీ ప్రక్కన వేయమని మంది కులినను అపాయం ఎద్దకు రాదంట్లో దేవా ప్రతి బిడ్డకి మీరే తోడై ఉంది మరి రోజు అందరం కూడుకున్న దేవానికి వందనాలు దేవానికి వందనాలు తండ్రి దివా మీరే ఆత్మకార్యం జరిగించండి మరి వాక్యం ధర మీరు ఇప్పటిదాకా మాత్రం మాట్లాడినారు రాజా గొప్ప రాజా గొప్ప ప్రభావి ఇంతమంది సమయం మాకు అనుగ్రహించినందుకు నీ కొందనాలు ప్రభావ మరి కృతజ్ఞతలు స్తోత్ర అదే విధంగా ప్రభా గత వార మంతి రెక్కల కింద కాపాడేందుకు నీకు అందినాలి ప్రభా నైన్ వేసే ప్రభా మేము సతమైన వాక్యం సువార్త తెలుసుకుని ప్రభా అనేకులకు బోధించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా మాకు నయన తెలివి నీ జ్ఞానాన్ని దయచేయండి ఏ విధంగా చెప్పాలో నయనే ప్రభా మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా మరి నేసే ప్రభా జ్ఞానం కొద్దిగా ఉండడం ప్రభా మీరు అడుగుమన్నారు తండ్రి ప్రభా మేము అడుగుతున్నాం తండ్రి ప్రభా మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రభా నేనే ప్రభా నీ మార్గంలో నేను నడవ నడవడానికి మాకు సిద్ధపరచండి ప్రభా మడుతున్నాం తండ్రి ప్రభా నేనేస్తే ప్రభా అదే విధంగా ప్రభా నేనేస్తే ప్రభావ ఎంతో మంది నిశ్చితమైన శువార్త తెలియలేదు తండ్రి ప్రభా మారుమారు గ్రామాల్లో నేనేస్తే ప్రభా చాలా మందికి ప్రభావ నేనేస్తే ప్రభా మరి నేను ట్రైబల్స్ లో ఏరియాలో ప్రభా నీ శుభార్త తెలియదు అండి ప్రభా అసలు వాళ్ళకి ఏదో తెలియదు ప్రభా నాయన అలాంటి గ్రామాలలో ప్రభా శుభార్ అందపడాల తండ్రి ప్రభా అనే నా ప్రభా నిన్ను నమ్మి నష్ట ప్రభా మరియు దినములు చెడ్డగా ఉన్న తండ్రి ప్రభా సమయం నువ్వగ్నం చేసుకుంటున్నా మేక్ ఎవరి ఆపర్చునిటీ అంటే మాకు ఇచ్చిన ప్రత్యేక ఆపర్చునిటీ మేము యూజ్ చేసుకుంటాక మాకు తెలివిని జ్ఞానం దేమని అడుగుతున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే ప్రభాస్ ఆకలి త్వరగా ఉన్న తండ్రి ప్రభా మాకు హెచ్చరిస్తున్నావు తండ్రి ప్రభా మా మధ్య నగ్రత ఉండదు తండ్రి ప్రభా నేనైతే మమ్మల్ని కాపాడాను తండ్రి ప్రభా నీ ప్రేమాని కృప మాకు దయచేమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నైనే మీకున్నాను ప్రభా పరి దేవ గొప్ప తండ్రి నాయనసే మరొకసారి ప్రభా ప్రతి ఒక్క బ్రదర్ నిస్టర్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభాస్ ఆశీర్వించి దీవించండి ప్రభా మేము సేవ చేయకపోతుండగా ప్రభా మీ ప్రేమ మీ కృప దండి ప్రభా దుష్టుడు ఎట్టు నుంచారు తండ్రి ప్రభా అవాళ్ళు దుష్టుని జయించడా ప్రేమ పరిశుద్ధము కుంభరించండి ప్రభా మరిన్ని మార్గంలో నడిచి ప్రభా ఎక్కడ కాలి పెడితే అక్కడ ప్రభా మీరు మరి మాకు సెలవు ఇచ్చిన మరి డెబ్బై రెండు సూచనలు ప్రభావ వెళ్ళి నీ వా నీ వాక్యం ప్రకటించగానే సార్ ప్రభావ వాళ్ళు బోధించభా సాధారణలు ఆ ఏరియా నుంచి పారిపోతుండగా మీరు అది చూసి ఆనందించిన తండ్రి ప్రభా అలాంటి సాక్షులుగా మరికి మాకు సాయం తెచ్చు తండ్రి ప్రభా మీరు సహాయం తెచ్చామని ప్రభావ మేము కూడా ఆ విధంగా సేవ చేయాలి తండ్రి ప్రభా నీ అందు నడిచి ముంగడికి వెళ్ళేటట్టు సాయం తెచ్చుమడుతుంది ప్రభావిత ప్రతి ఒక్క దేశాల కోసం ప్రాధాన్యస్తాం తండ్రి ప్రభా అందరూ నైనాసియా ప్రభా మరి డబ్బు కోసం ఏదో ఎన్నో రకాలు నైనాసియా పోరపడుతున్న పొరపడుతున్నారు తండ్రి ప్రభావ డబ్బు కోసం ఆలోచిస్తున్నారు తండ్రి ప్రభా నేనసే ప్రభావినాశి చూపిస్తున్నారు తండ్రి ప్రభా మరిస్ టెక్ చేస్తుంది ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభావ కావాల్సినవి దయచేయండి ప్రభా నేను ప్రభా అదే విధంగా ప్రభావ లేకపోతే మేము లేము తండ్రి ప్రభా మరి ప్రతి రైతు కష్టపడుతున్నారు తండ్రి ప్రభా కొంతమంది నేను అప్పులు చేసి నేను సేపు పండిస్తున్నారు పంటలు నేను ప్రభా ఆత్మహత్య చేసుకుంటున్నారు అలాంటి కుటుంబాలు శాంతిని సమాధానం తండ్రి ప్రభా యేసుక్రీస్తు నామంలో కలు పరిశుద్రీ దేవాజ్జ నీకు లెక్కలేని వద్రభ కృతజ్ఞతల ప్రభా నువ్వు ఎంతో ప్రేమ చూపించిన ప్రభాకలు లెక్కలేని వద్రభ దేవా ప్రభా యొక్క శిల్ప మరణం పైన ప్రభా మరి ఎంతో ప్రభావ మా కోసం ప్రభా నువారి పడిన రక్తం కాల్చిన గొప్ప దేవా నీకు వదలాలైనా దేవాయేస ప్రభా దిన దిన ప్రభా నీ వాక్యం చేత మేము నడుచుకోవాలా దేవాని యొక్క ప్రేమ చేత మేము నడుచుకున్నట్టు మీరు మాకు సహాయం దాయిచ్చిన ప్రభా దేవాసూ ప్రభా నీ యొక్క రాక చాలా త్వరలో ఉంది అంటున్నావు ప్రభా దేవాసూప్రభ ఎన్నో విషయాల ద్వారా మీరు మాట్లాడిన ప్రభా నీకు లెక్కలేని వదలాలైన దేవాయేసూ ప్రభా ప్రతి ఒక్క వాక్యం చేత కూడా ప్రభా మా జీవితంలో మేము మాకు నెరవేర్చిన ప్రభా దాని ప్రకారం మేము నడుచుకోవాలి ప్రభా నీకే ఉండాలి ప్రభా ఎక్కడికి ప్రభా మేము తొలగిపోకుండా ఉంటుంది మీరు మాకు సాహిములు ఇచ్చే ప్రభా దేవాసూప్రభ మాకు కాపరి నువ్వే ప్రభా దేవాసూప్రభా మీరు మమ్మల్ని గైడ్ చేయండి ప్రభా నీకే వనాలైనా దేవాయేసూ ప్రభా అడుగు అడుగునా మీరు మమ్మల్ని నీకే స్తోత్రం అయినా పరిశుద్ర సర్వాధికారి నీకు వందరాలు దేవాయసూప్రభ మరి ఇక్కడ కుడి ప్రార్థిస్తున్నాను ఎందుకు ప్రభా నీకు లెక్కలేని వద్ర ప్రభా దేవాసూప్రభా మరి ఈ సమయంలో కూడా ప్రభా మీరు మాతో ఎంతో విధంగా ప్రభావ మరి మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వదలైనా దేవాయూ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మేము థ్యాంక్స్ గివింగ్ ఇచ్చా మరిలాగా ఉండాలి ప్రభా యేసూప్రభా మరి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా నీ యొక్క సేవ చేయాల అనేకుల నడిపించేలాగా ప్రభా మాకు ఆ విధంగా బలచి ప్రభా యేస మా ద్వారా ప్రభా అద్భుతాలు ఆచేకరణ జరిగించారు ప్రభా దేవాసూప్రభా కేవలం ప్రభా నీకు మేమ పంచడానికి ప్రభా దేవాసూప్రభ మేము దేనికి ఇది కాలేం ప్రభా కానీ ప్రభా మీరు మమ్మల్ని పాత్ర వాడుకుంటున్న ప్రభా నీకు లెక్కలేని బదలాలైనా దేవా ఏసు ప్రభా ప్రతి కూడా ప్రభా నువ్వు జీవం కుమరించిన ప్రభా యేసుప్రభ ఏ ఆవయాలైనా కూడా ప్రభా నేనమ్మం ద్వారానే మాకు వచ్చినాయి ప్రభా ఏసీ అన్ని వందరాలు ప్రభా దేవాసూ ప్రభా నీ యొక్క కృపా వలన చేత మాకు నింపండి దేవాయసు ప్రభా ప్రతి ఒక్క పరిశుద్ధత్మ చేత ప్రతి ఒక్క బిడ్డ నింపబడాల ప్రభా అభా నీ యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవాలా దేవాయసు ప్రభా ఇంకా ఎంత మందికి ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా పరిశుద్ధాత్మకు మరించారు ప్రభా నీకే వనరాలైనా దేవాయసు ప్రభా ఈ లోకంలో కూడా ప్రభా ఎంతో మంది ప్రభా నీళ్ళున్నారు ప్రభా వారి విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాసూ ప్రభా అలాంటి బిడల చేత కూడా ప్రభా మీరు కళల చేత మాట్లాడండి ప్రభా యశు ప్రభా దర్శనాల చేత మీరు మాట్లాడడం ప్రభా దేవాసూప్రభ నీకు వదలాలైనా దేవాయేస యూత్ స్టూడెంట్స్ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాసూప్రభ ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతున్న ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించండి ప్రభా దృష్టి నుంచి ప్రభా వారి ఆత్మలను మీరు కాపాడండి ప్రభావ మీకే వదనైనా దేవాయేసూ ప్రభా బ్యాట్క్రియల నుంచి విడదల దయచేయండి దేవాయేసూ ప్రభా వాళ్ళ ప్రభా నీ అందు భయం కలిగి జీవించాలా తల్లిదండ్రులకు లోబడి జీవించే బిడ్డలుగా తయారు చేయండి ప్రభావప్రభ ఎక్కడ ప్రభా ఈ యొక్క దుస్తు ప్రభా ఎవరి అటాక్ చేస్తున్న ప్రభా ఆ యొక్క దుస్టు ప్రభా యేసు కృష్ణ నామంలో గర్ధించండి యేసు కృష్ణ నామంలో అజ్ఞాపిస్తున్న ప్రభా యేసు ప్రభా ప్రతి ఒక్క యూత్ స్టూడెంట్ ప్రభా నీ యొక్క బైల్ ఇచ్చిన ద్వారా దాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా తయారు చేయండి ప్రభా యసు నీ యొక్క జ్ఞానం చేత వారికి నింపండి ప్రభా దేవాయూ రంచ ఏసయ్య మరి ఆ యొక్క యవనస్థులు ప్రభావ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా వారి చుట్టూ ప్రభా ఖక్షణ కౌచం వేయండి ప్రభా అది విధంగా ప్రభా నీ యొక్క సేవలు వాడబడే బిడ్డలుగా తయారు చేయండి ప్రభావ అలాంటి వారి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపండి గొప్ప గొప్ప సేవకులు కావాలా ప్రభా వారి కూడా ప్రభా యేసు నీ మీద ఆధారపడే బిడ్డలుగా తయారు చేయను ప్రభా ఏశాని కొన్ని వదనాలు కృతజ్ఞత ఆసుపత్రుల స్తోత్ర హయాల పరిశుద్ధమైన సర్వాధికారి దేవాయేస ప్రభా మరి మాకు కూడా జ్ఞానం దాయించిన ప్రభా నీ సేవ ప్రభా మేము విధంగా అయితే ప్రభా అది మీరు మాకు నేర్పించిన ప్రభా నీకెత్ అవుతాం అయినా దేవాయూప్రభ ఇంకా హాస్పిటల్స్ కూడా ప్రభా ఎంతో మంది బిడ్డలున్నారు ప్రభా వారి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా యేసు ప్రతి ఒక్క బిడ కూడా నీ యొక్క హస్తంతో తాకండి ప్రభా సంపూర్ణమైన స్వస్థత దాయించిన ప్రభా యేసుకృష్ణనామం అడుగుచిన ప్రభా దేవాసూప్రభ అనేక రోగములు కలిగిన వారు ఉన్నారు ప్రభా యేసుప్రభా వారిని చూస్తే కూడా ప్రభా మాకు చాలా జాలి కలుగుతుంది ప్రభా అలాంటి వారి విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా యేసుప్రభా ప్రతి ఒక్క బిడ కూడా నీ యొక్క ఆహస్తం వారి మీద చాపండి ప్రభా ఎక్కడికి వెళ్ళిన ప్రభా వారికి మీరు తోనేగా ఉండండి అనిపించండి దేవాయతు ప్రభ మరి యొక్క బార్డర్ విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాయతు ప్రభ బార్డర్స్ లో ఉన్న ప్రతి ఒక్క దృష్టి ప్రభా ఈ సున్నా గర్ధించభ అక్కడ ఉన్న ప్రతి ఒక్క బార్డర్స్ లో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ కూడా ప్రభా వారికి కూడా ప్రభా నీ యొక్క సువాత అందబడాల వారి కూడా ప్రభా యొక్క సువాత ప్రకటించాల ప్రభావ ఏ ఒక్క బిడ కూడా యొక్క స్వాత తెలియకుండా ఉండద్దు ప్రభా ప్రతి ఒక్క బీడ తెలివాల ఎక్కడికి వెళ్ళిన ప్రభా యొక్క స్వాత అందబడేలాగా ప్రభా వారి చేత కూడా మీరు మాట్లాడే ప్రభా దేవాసు మా దేశం పైన యొక్క సమాధానం కలగాల ప్రభా యేసు ప్రభావం మా దేశంలో ఆ దేశ నాయకులు కూడా ప్రభా జ్ఞానం చేత నింపండి వారికి దీవించాను ప్రభా ఆశీర్వాదం చేత నింపండి వారికి కూడా మంచి జ్ఞానం ఇచ్చాను ప్రభా యేసు ప్రభా ఇక్కడ కూడా ప్రభా అన్యాయం జరగకుండా ప్రభాన్యాయం జరిగించేలాగా మీరు మాట్లాడే ప్రభా యేసుప్రభ ఈ యొక్క దుస్తులంతా కూడా ప్రభా తాను చేతులో పెట్టుకుంది ప్రభా కానీ ఏసుప్రభ నేను నమ్ముకునే బిడ్డను కూడా ప్రభా నువ్వు తెలంగా పెద్ద అన్న ప్రభా యేసు ప్రభావితం నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రభా వారి విషయంలో మేము జ్ఞాపకం చేసిన ప్రభా యేసు ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు నుంచి విడుదల దాయిచ్చిన ప్రభా యేసుకృష్ణ నామంలో అడిగిచున్నా ప్రభా అలా లియా పరిశుద్రమైన సర్వాధికారి దేవా యేసు ప్రభా మరి ప్రతి ఒక్క నీ పాద సన్నిధిలో వేస్తున్న మరి మా మూరల విడి వారికి సమాధానం అనుగ్రహిస్తారని యేసుకృష్ణ నామంలో అడిగి కూర్చున్నాం నా తండ్రి పరిశుద్రవ తండ్రి దేశంగా మీకే మనం దేవుడు మీకేస్తారు ఇద్దరు మళ్ళీ ఖర్చు కాపాడానికి మీకు మనం మిమ్మల్ని స్థితి లాగా దచలాగా మిమ్మల్ని ప్రభు మహిమపరచలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వాళ్ళు మీరు మళ్ళీ భద్రపరుస్తా ఉన్నారు రెండు సంవత్సరం అంతా మీకు నిఘట భద్రపరుస్తాయి మిమ్మల్ని నమ్ముతున్నాను మీ మహిమార్గా అద్భుతపడుతున్నారు కాబట్టి మేము మట్టుకుని ఇద్దరు మించలేదు సేపడాన్ని సేవ చేయాలన్నా నీకులను నిశ్చితంగా అటువంటి బిడలుగా తయారు చేయడానికి సాధిస్తున్నాం ఇద్దరు నిశ్చిందగా అప్పుడు మీ ఏ రీతిగా నిశ్చంతగా నడిపించాలన్న జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఏ రీతిగా వాటి ప్రాంతంగా అద్భుతాలు చూడాలి మేము విశేషమైన సూచన చూడాలి అప్పుడు ససాలి విగ్రహించింది హోమని కలిగిన మిమ్మల్ని మహిళాలా ఎటువంటి ఎప్పుడు వినలేదు కనీ విని అరగలేదని మనుషులు సాక్షినివ్వాలా అటువంటి సేవలు మమ్మల్ని నడిపించండి చెప్తాను సురక్షితాన్ని తీర్చేవచ్చు అని ఏ పరుషుధనా మమ్మల్ని ప్రార్థించున్నాం తండ్రి ఏమాధనం మనందరికి సదాకాలం తోడైండుగా అందరికి ప్రెస్ అన్నారు ప్రజా